గురుత్ మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం నమీశంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమోహ్రాహగ్రాసైకర్మే ఓ సహనా సహనో భునత్తు సహ వీర్యం కరవా వహ తేజస్వినీతమస్సు మా విద్విషావై ఓ శాంతే శా నా సీర్నో సదా తదనీభూత సద్యోగాతమహసత్వం నిషేధనాత్ మనం ఏమిటో మనకు తెలియాలి జీవితంలో మనకు కావలసింది ఏంటో అంటే మనం పొందవలసింది ఏంటో ఇది కూడా మనకు అర్థం కావాలి ప్రధానమైన విషయాలు ఈ రెండు మనం ఏమిటో మనకు తెలియాలి జీవితంలో మనం ఏం పొందాలో అది కూడా మనకు తెలిసి రావాలి ఈ రెండు ఎవరి మనసులు సుస్పష్టంగా ఉంటాయో వాళ్లల్లో ఒక అస్పష్టత ఉంటుంది బుద్ధిలో ఒక గందరగోళమైన స్థితి లేకుండా క్లారిటీ వస్తుంది ఆబ్సెన్స్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఏ విషయంలో కూడాను ఒక గందరగోళ స్థితి లేకుండా ప్రతిదాన్ని శుద్ధంగా ఉన్నదన్నట్లుగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రెండు ప్రధానంగా ఉండాలి మనమేమిటో మనకి తెలిసి రావాలి మనకేం కావాలో అర్థం కావాలి కానీ మనకు తెలిసినా తెలియకపోయినా మనందరి ప్రయాణాలు మోక్షం వైపే సాగుతున్నాయి జీవులందరి ప్రయాణాలు కాబట్టి మోక్షం అనేదే సరువులకు ఏకైక పురుషార్థం పరమ పురుషార్థం అంటే వ్యక్తులు ప్రయత్నం ద్వారా పొందవలసింది ఏదైనా ఈ ప్రపంచంలో ఉంటే అది మోక్షం కన్నా వేరుగా అన్యమైంది అయితే అనిత్యమైపోతుంది దుఃఖమై మిగులుతుంది కనుక ప్రధానంగా మోక్షమే ఉంటాయి కనుక అది ఏకైక పురుషార్థం పరమ పురుషార్థం అయితే ఈ మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అని మనం తెలుసుకున్నాం ఇప్పటికి మీకు క్లియర్గా ఉంది అది చిన్న విషయం కాదు ఇది మోక్షం జ్ఞాన రూపంలో ఉంది ఇక్కడ జ్ఞానము అంటే ఏదైతే సత్యంగా ఉందో దానికి సంబంధించిన జ్ఞానము అని అర్థం ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి జ్ఞానాలు ఉండొచ్చు సెక్యులర్ సైన్సెస్ అవన్నీ జ్ఞానం కింద పరిగణింపబడవు ఏదైతే సత్యమో దానికి సంబంధించినటువంటి జ్ఞానమే ఇక్కడ జ్ఞానము అని మనం అన్నాడు కాబట్టి సత్యము అనేటువంటిది ఒకటిగా ఉంటుందే కానీ రెండుగా ఉండేందుకు అవకాశం లేదు ఈ విషయంలో అంటే సత్యము ఒకటే అనే విషయంలో రాజీ కుదరదు అవకాశమే లేదు అంటే సత్యాలు రెండుంటాయి అని గనక ఎవరైనా అభిప్రాయపడితే అటువంటి వ్యక్తిలో స్పష్టత లోపించింది బుద్ధిలో అని అర్థం అతని ఎంత పెద్ద విద్వాంసుడైనా సరే అలాంటి వ్యక్తి సత్యదూరంగా ఉండాడని కూడా అర్థం లేదు స్వామీజీ సత్యం రెండు విధాలుగా ఉంటుంది అని ఎవరైనా గనక భావిస్తే నాకైతే అభ్యంతరం లేదు కాని అలా ఉంటే మాత్రం సత్యము రెండుగా ఉంటే మాత్రం ఒక సత్యం మరొక సత్యాన్ని పరిమితం చేసుకుంటూ పోతుంది ఒకటి అందువల్ల పరిచ్చిన్న దోషం వస్తుంది రెండవది సత్యాలు రెండుగా ఉన్నాయి గనక అవి పరస్పరం విభేదించుకుంటూ ఉంటాయి ఇదే సత్యం అని కనుక అనుకుంటే మనిషి అతనికి జీవితంలో సత్యాన్ని దర్శించలేడు ఈ భావాన్ని పోగొట్టుకుంటే తప్ప ఇది వెరీ ఇంపార్టెంట్ అందువల్ల ఏకం ఏవా అద్వితీయం ఇంకా దీంట్లో రెండవ కాంప్రమైజ్ లేదు కష్టపడైనా సరే దీన్ని అర్థం చేసుకోక తప్పదు మోక్షం ఎప్పుడైతే పరమ పురుషార్థమైందో ఆ మోక్షం కూడా జ్ఞాన రూపంలోనే ఉంది మనకు అర్థమైందో కనుక జ్ఞానాన్ని పొందడమే ఏకైక లక్ష్యం జీవితంలో మోక్షాన్ని పొందడం కాదు వాస్తవానికి మనకు కావాల్సింది మోక్షం కానీ మోక్షం ఎప్పుడైతే జ్ఞాన రూపంలో ఉందో మోక్షాన్ని పొందాలి అనుకుని నీవు ముముక్షు మోక్షమే భూయాత కానీ నువ్వు కావలసింది జిజ్ఞాసు జ్ఞాతం ఇచ్చా నేను తెలుసుకోవాలి ఎందుకు నువ్వు తెలుసుకోవాలి జ్ఞానాన్ని మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక క్లియర్గా పెట్టుకోండి మనసులో కాబట్టి జ్ఞానమేవ సాధనం మోక్షాన్ని పొందడానికి ప్రధానమైనటువంటి సాధనం ఏమిటంటే జ్ఞానమే కానీ మరొకటి కాదు జ్ఞానం ఎప్పుడైతే సాధన అయిపోయిందో దానికి మార్గం శ్రవణమే శ్రవణమే శ్రవణమేవ సాధనం జ్ఞానం ఎట్లా వస్తుంది జ్ఞానం కలిగినటువంటి వాడు ఇస్తే జ్ఞానం లేనివాడికి వస్తుంది కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని గురించి బోధించాలి హీఈస్ ద గురు అతను మనకు అందించినటువంటి జ్ఞానాన్ని మనం జీర్ణం చేసుకోవాలి అక్కడ శిష్యుడవుతూ ఉంటాడు కాబట్టి జీవితంలో మోక్షము నాకు గమ్యము మోక్షమే నాకు పరమ పురుషార్థము అనేది ఎప్పుడైతే పురుషార్థ నిశ్చయం జరిగిపోయిందో ఇక అక్కడి నుంచి మన నుంచి జరగాల్సినవి ఏమన్నా ఉంటే అవి రెండే రెండు కార్యాలు ఏమిటో తెలుసా తైత్ర్యంలో చూసాం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం నువ్వు ఏదైనా చేసుకో ఏదైనా వదులుకో ఈ రెండింటిని మాత్రం వదలడానికి అవకాశమే లేదు ఒకటి స్వాధ్యాయం స్టడీ అది నువ్వు ఒంటరిగా చేసుకుంటే చేసుకో గురుముఖత చేసుకుంటే చేసుకో సరేనా ఇది శ్రవణం ఇది అధ్యయనం స్వాధ్యాయం తరువాత ప్రవచనం మనకేదైతే తెలిసి వస్తుందో ఇది పది మందికి చెప్పడంలో కూడాను గోడగట్టిన తర్వాత నీళ్లు పోస్తూ ఉంటే అది గట్టిపడ్డట్టుగా మనం ఏదైతే స్వాధ్యాయంలో తెలుసుకున్నామో దాన్ని ఇతరులకి చెబుతూ పోవడం వల్ల మనకు కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నా అనుభవంలో కూడా చెప్తున్నా తెలిసిన విషయమైనా గతంలో ఒక ముప్పై సంవత్సరాలతో నేను చెప్పడానికి ఇప్పుడు చెప్పడానికి చాలా తేడా ఉంది అది అనుభవం అందిస్తూ పోతుంది కనుక స్వాధ్యాయం ఏదైతే మనం చేశామో అది సుస్థిరంగా మన మనసులో బుద్ధిలో స్థిరంగా నిలిచిపోవడానికి ప్రవచనం కూడాను ప్రధానమైనటువంటి విషయం ఆ పరస్పరం మాట్లాడుకోవడం కూడా ప్రవచనమే ఏ విషయానికి సంబంధించిన మనకు జ్ఞానం ఉందో పరస్పరం బోధ ఎంత కథ ఎంత చెప్పుకుంటూ పోవడం భగవద్గీత కూడా దాని ప్రమాణం అనుకు కనుక తచ్చింతనం తత్కథనం ఈ స్వాధ్యాయ ప్రవచనాభ్యాం అనేటువంటిది నమదితవ్యం ఒక్కరోజు కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు తమాషా ఎట్లా అయింది నేను స్నానం చేస్తాను చెయ్యి నేను చేయను స్వామీజీ ఈరోజు నీ ఇష్టం నష్టం లేదు ప్రాణామిం పోదు సరే స్వామీజీ నేను టీవీ చూస్తాను చూడు నేను చూడను స్వామీజీ ఈరోజు మనీ ప్రాణామిం పోదు స్వామీజీ వార్తాపత్రికలు చూస్తాను చూడు నేను చూడను స్వామీజీ మనీ వచ్చే నష్టమేం లేదు నేను టీ కాఫీలు మానేస్తాను స్వామీజీ పర్వాలేదు ఏం ప్రళయం రాదు కానీ స్వామీజీ ఈరోజు నేను శ్వాసించకుండా ఉంటాను బ్రతికి తీసుకోను ఈరోజు నేను శ్వాసించను స్వామీజీ రోజంతా అవసరం లేదు కొన్ని నిమిషాలు తేలిపోద్ది ఒకటి రెండు నిమిషాల్లోనే తేలిపోద్ది విషయం కనుక నేను శ్వాసించకుండా ఉంటాను అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని శ్వాసిస్తూ ఉంటేనే మనిషి బ్రతకతాడు ఇంకొక మార్గమే లేదు బాగా అర్థం చేసుకొని మనిషి శ్వాసిస్తూ ఉంటేనే బ్రతుకుతాడు ఓకే నేను భోంచేయను కుదరదు నువ్వు భోంచేసి తీరాలి బ్రతకాలి అనుకుంటే స్వామీజీ నేను నిద్రపోను ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు ఆ తర్వాత పనికిరావు దేహమే పనికిరాదు కనుక నేను ఆహారం తీసుకోవాలి నేను నిద్రపోవాలి నేను శ్వాసించాలి అనేటువంటివి చాయిస్ కాదు ఇట్స్ అెసెసిటీ నెసెస్సిటీ అవి చేస్తేనే మనం బ్రతుకుతాం అవి ఎంత ప్రధానమో అంటే అవి చేస్తూ ఉండినా నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏదో ఒకరోజు ఈ దేహం రాలిపోద్ది అవి చేస్తూ ఉండినా కూడాను దేహం రాలిపోతుంది కానీ మళ్ళీ దేహాలు రాలనటువంటి స్థితి మనకు రావాలి అంటే మోక్షం కలగాలి అంటే ఇంకొక జన్మ ప్రాప్తించకుండా ఉండాలి అంటే వాటికన్నా ప్రధానమైనది స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ఎందుకని జ్ఞానం కలుగుతూ ఉంది గనక జ్ఞానం వల్ల మోక్షం వస్తూ ఉంది గనక జనన మరణాలు నీ దేహానికి కానీ నీకు సంబంధించినవి కావు కాబట్టి ఈ విషయం సుస్పష్టమైనటువంటి అవగాహన కాబట్టి ఎప్పుడైతే మనం స్వాధ్యాయ ప్రవచనాలు చేస్తూ ఉన్నామో శ్రవణం చేస్తూ ఉన్నాం కాదు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఇది మీ అనుభవంలో ఉంటుంది గతంలో ఈ శృతి మందిరంలోకి రాకముందు మీ జీవితంలో ఉన్న జ్ఞానానికి అధ్యయనం చేసిన తర్వాత మీకు ఉండేటువంటి జ్ఞానానికి డిఫరెన్స్ మీకు తెలుస్తూ ఉంటుంది కదా కాబట్టి శ్రవణం చేస్తూ ఉంటే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది జ్ఞానం పెరగడమే కాదు అజ్ఞానం తరుగుతూ ఉంటుంది సైమల్టేనియస్గా జరుగుతాయి అవి జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతూ ఉందో అజ్ఞానము తరుగుతూ ఉంటుంది అంటే సూర్యోదయానికి ముందు ఒక అరుణోదయంలాగా ఒక వాసన కలిగినటువంటి పువ్వు వికసించగానే దాని పరిమళాన్ని వెదసల్లబోయే ముందే ఆ పూల రేకులో ఊడిపోయినట్టుగా జ్ఞానం కలగబోయే ముందు సూర్యోదయానికి ముందు అరుణోదయం అలా మసగుమసకి ఎట్లాగైతే తెలుస్తూ ఉంటుందో ఎందుకని చీకటి పలచబడుతూ ఉంది గనక అట్లాగ ఇక్కడ కూడాను మనకి ఎంత జ్ఞానం కలుగుతూ ఉంటే అంతగా ఈ అజ్ఞానపు పొరలు అంధకారం దట్టంగా ఉండేటువంటి అంధకారపు పొరలు మెల్లమెల్లగా చెదిరిపోతూ ఉంటాయి ఇది అసలు జ్ఞానం మనం సముపార్జించేటువంటి పరిస్థితి అంతా కూడా ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది కాబట్టి సత్యం అనేటువంటిది ఏదో ఒకటే గనక సత్యం అనేది ఎప్పుడైతే మన మనసులో నిలిచిపోతూ ఉంటుందో కల్పిత భావాలు ఉంటాయి చూచారా అవి దూరమైపోతూ ఉంటాయి దూరం అయిపోతూ ఉంటాయి అంటే ఇప్పుడు మన దగ్గర ఉండేది జ్ఞానం మనం అనుకుంటాం అవన్నీ కల్పిత భావాలు ఆరోపణలు మనం ఊహించుకున్నవి ఆ మనం ఊహించుకున్న జ్ఞానంతోనే మనం చాలా తృప్తి పడిపోతూ ఉంటాం కనుక ఒక్కొక్క దశలో ఎంతవరకు పోస్తామంటే ఆ గురువు తెలిసింది నాకు కూడా తెలుసు ఇది ఎంత ఘోరమైనటువంటి మాట అంటే అదే వ్యక్తిని కనుక వేదిక మీద నిలబెట్టి ఒక రెండు నిమిషాలు మాట్లాడు అంటే వైఫ్ విల్ డిసైడ్ హౌ మచ్ డసైడ్ నా అర్థమవుతుంది నేను ఇవంతా నవ్వుకోవడానికి కాదు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అంటే ఆ మాట వెనుక ఏమిటో తెలుసా గత జన్మల్లో చేసుకున్నటువంటి ఉంటాయి చూసారా అవి ప్రతిబంధకాలయ్యో అడ్డుకు పడుతూ ఉంటాయి జ్ఞానాన్ని రానియకుండా చాలా సీరియస్ మ్యాటర్ అది చిన్న విషయం కాదు అందువల్ల ఒక గురువు దగ్గర స్వాధ్యాయానికి కూర్చున్నప్పుడు శ్రవణానికి కూర్చున్నప్పుడు మనకు తెలిసిందే గురువు చెబితే ఇంకా మనం గురువు దగ్గర పోవాల్సిన అవసరమే లేదు టైం వేస్ట్ కనుక అక్కడ ప్రమాణం అందుతూ ఉంటుంది మనకు తెలిసిన విషయమేనైనా అక్కడి నుంచి వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది కారణం ఏంటి మనకేవేవో తెలుస్తూ ఉంటాయి కానీ మన బ్రతుకులో కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ అక్కడి నుంచి విన్నప్పుడు ఇక మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండడానికి అవకాశం లేదు ఒక స్పష్టత ఒక క్లారిటీ క్లియర్గా వస్తాయి కనుక ఆరోపితాలు కల్పిత భావాలు ఇవి ఎప్పుడైతే అదృశ్యమైపోతూ ఉంటాయో అప్పుడే జ్ఞానం అనేటువంటిది సుస్పష్టంగా కలిగే అవకాశం ఉంటుంది కనుక ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి దాన్ని మనం ఎక్కువ నొక్కి నొక్కి చెబుతూ ఉన్నా ఈ స్పష్టత వచ్చింది అనుకోండి ఇదే శ్రవణ వైభవం లేకపోతే వినిపోవడమే వినికిరికి శ్రవణానికి డిఫరెన్స్ అది శ్రవణ వైభవం అది శాస్త్రం ప్రామాణికంగా అందడం ప్రమాణ ఫలం ప్రమాణ ఫలం నీకే తెలియాలి నువ్వు భోజనం చేసిన తర్వాత ఆకలి లేదు అని అంటే అది ప్రమాణం నువ్వే నాకుగా తెలిసేది కనుక నేను ఈ భోజనం చేయకముందు ఆకలితో ఉన్న భోజనం చేసిన తర్వాత నా ఆకలి తీరింది ఇది నీకు తెలుస్తుంది అన్స్టే అట్లాగే గతంలో నాకు ఈ విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి వెరిఫై చేసుకోవచ్చు దిస్ ఈజ్ వెరిఫైబుల్ ఇప్పుడు నాకు ఈ విధంగా ఉంది గతంలో అలా ఉండేవాడిని సంకుచితంగా ఆలోచిస్తూ ఇప్పుడు ఎంత విశాలంగా ఆలోచించగలుగుతూ ఉన్నాను ఇదంతా కూడా నాకు శాస్త్రం ప్రసాదించింది ఇదంతా కూడాను ప్రమాణం యొక్క ప్రభావం నా జీవితం మీద పడిపోయింది అని అర్థమైపోతుంది కనుక గత వారం మనం చూసినట్టుగా ఎప్పుడు చూస్తున్నట్టుగా చాలా ప్రధానమైన కీలకమైనటువంటి సమస్య ఇదేనని నా ఉద్దేశం ఏమో ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ప్రతిబంధకాలు ఉంటాయి నాకు ప్రధానంగా శాస్త్రంలో ప్రతిబంధకం ఉన్నది ఇక్కడే అందుకని నేను పదే పదే చెప్పుడు కారణం నాకున్న ప్రధానమైన ప్రతిబంధకం ఇదే ఇక్కడ నేను కన్విన్స్ కాలేదు జీవితంలో ఇంకా నాకు అంతేనేమో అది తెలియదేమో పోనీలే ఇన్ని తెలిసాయి కదా జీవితంలో అది ఒక్కటే కదా మెలికి అది కూడా తెలుస్తుంది ఇది కొందరు జీవితాలు చూసినప్పుడు మీకు గతంలో కూడా చెప్పాను స్వామి రామతీర్థం మాట్లాడుతూ ఇన్ వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అనే బుక్లో ఒక మాట అంటారు కేవలం ఏకత్వం మీదనే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేటువంటి సత్యం మీదనే వేదాంతం తన దృష్టినంతా కేంద్రీకరించింది వేదాంతం యొక్క ఏకతాత్పర్యం అదే కానీ ఎందుకనో ఎందుకనో సృష్టి కార్యంలో ద్వితీయత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంది ఎందుకనో కానీ అది మాత్రం సత్యం కాదన్నాడు అంటే నేను అప్పుడు ఆలోచించేవాడిని రామతీర్థస్వామికి కూడాను మనసులో ఇది ఉంది ఆయన విషయంలో కూడా ఆయనకేదో సందేహం ఉంది అసలు ఎందుకు వచ్చిందిరా ఇది రెండవది మాయ అనేటువంటిది విషయం కాబట్టి నిన్నటి వరకు మనం చూస్తూ వచ్చినట్టు వరకు అయ్యా శూన్యం కాదన్నావు మరొకటి కాదన్నావు పరమాణువులు కాదన్నావు కాబట్టి నైయాయికులు వైశేషికులు శూన్యవాదులు వీళ్ళందరినీ కూడా నువ్వు ఖండించిన తర్వాత నిరసించిన తర్వాత వాళ్ళ సిద్ధాంతల్ని మరి ఈ సృష్టికి ఉపాధాన కారణం ఏమిటి అన్నప్పుడు మాయా అని నువ్వు సృష్టికి ముందు అది ఉండుండాలి కదా అందుకనే కదా ఆకాశం అనేటువంటి దాన్ని నిరసించింది మనం బాగా అర్థం చేసుకోండి ఆకాశం సృష్టిలో భాగం గనక క్రియేషన్లో వచ్చింది కనుక ఆకాశం అనేటువంటిది సృష్టికి ముందు ఆకాశం ఉంది అని వాళ్ళు చెబితే మనం దాన్ని ఖండించాం కాబట్టి సృష్టికి ముందు ఏది లేకుండా ఉండాలి అనేటప్పుడు ఈ సృష్టికి ఉపాధాన కారణం మాయ అని నువ్వు ఎప్పుడైతే అన్నావో ఈ మాయ కూడా సృష్టికి ముందే ఉండుండాలి సృష్టికి ముందు మాయ ఉన్నప్పుడు సత్తుకన్నా భిన్నంగా మాయ ఉంది మేము చెప్పింది అదే కదా సత్తుకన్నా భిన్నంగా ఆకాశం ఉందని మేమంటే కాదు ఉండడానికి అవకాశం లేదు అని చెప్పిన నువ్వు ఇప్పుడు సత్కన్నా భిన్నంగా మాయ అనేది ఒకటి ఉంది అని చెప్పినప్పుడు దీన్ని ఎట్లా అంగీకరించాలి ద్వితీయత్వం ప్రాప్తం కాబట్టి రెండవ వస్తువు ఉంది రెండవ వస్తువు ఉన్నప్పుడు సత్యం అనేటువంటిది రెండుగా ఉందే కానీ చూడండి ఒకవేళ ఏకమే అద్వితీయం బ్రహ్మ అనేది లేదు రెండు సత్యాలు ఉన్నాయి యాక్సెప్ట్ చేయి మాకేం అభ్యంతరం లేదు అనేటువంటి పూర్వపక్షం వచ్చింది కనుక చాలా బ్యూటిఫుల్గా అంటే స్వామీజీ ఇప్పటికి ఇప్పటికి కూడా మీకు ఆ సందేహం అట్లా మిగిలిందంటారేమో కించిత్ కూడా లేదు సరేనా లే I bless you. I bless you. You don't like yourself. Already say you won't eat. Don't give you any interest in the world. Don't give you anything. To make up I have no objection. If you are to be broken and hudu. Please, just listen. Here we are trying to keep it in a grammar. Be of be honest, be honest. Let's walk around here even if the worldjazeds were delivered a clear day. సృష్టి హెప్పురా సృష్టికి ముందు మాది కాదు అది అసత్ అంట ఆసీత్ అసత్తుగా లేదు అసత్తు లేదు అన్నప్పుడు సత్తుగా ఉండాల సత్ అపి సత్ అపి నా ఆసీత్ పో కాబట్టి లేనిది కాదు ఉన్నది కాదు ఇక్కడ ఆకాశం విషయంలో నైయాయికులు కానీ లేక వైశేషకులు కానీ ఈ మాట చెప్పారా వాళ్ళు ఆకాశం ఉంది అంతే ఆకాశం సృష్టికి ముందు ఉంది అని నిర్ధారణ చేస్తున్నారే కానీ ఆ ఉన్నది ఉన్నది కాదు లేనిది కాదు అని వాళ్ళు చెప్పలేదు సీ ద డిఫరెన్స్ మాయకి ఆకాశానికి ఉన్న డిఫరెన్స్ క్లియర్గా ఈ క్లారిటీ పెట్టుకోండి అవునండి అది సత్వ కాదు అసత్తు కాదు నాసదాసీత్ నోసాసీత్ ఓకే మరి ఏంటది తదానీ అప్పుడు తదానీ అట్ ద టైం ఆ కాలంలో అది ఏ విధంగా ఉండింది తూ అయితే కిమ్ అభూత్ అది ఏ విధంగా ఉండింది తామహు అజ్ఞానంలో ఉండింది స్ట్రైట్ అసలు అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పను కానీ రెండు మూడు శ్లోకాలు అయితే చెప్తా స్ట్రైట్ ఆన్సర్ ఎప్పుడైతే అజ్ఞానంగా ఉందో దాన్ని పోగొట్టుకుంటే అది లేదని అర్థం ఒకటి ఉంది అంటే దానికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు అజ్ఞానం ఉంది అర్థం అజ్ఞానం తొలగితే జ్ఞానం ఉందని అర్థం అజ్ఞానం ఉండడానికి కారణం జ్ఞానం లేకపోవడం జ్ఞానం వస్తే కానీ వాళ్ళు ఆకాశం అట్లా పోవడానికి అవకాశం లేదు అర్థం ఓకే మీకు కంపారేటివ్గా చెప్తుందా క్లారిటీ కోసం జస్ట్ కాబట్టి ఇది ఉన్నట్టుంది సత్వం సత్వం ఉండటం ఏది మాయ ఉంది మనం అంటున్నాం కదా సత్వరాజ్యతమ గుణాత్మిక మాయ అస్థి అస్థి ఆ సైత మాయ ఉందంటున్నా ఆ సత్వం మాయ ఉండటము అనేటువంటిది ఎట్లా జరిగింది స్వామీజీ సద్యోగాత్ సద్యోగాత్ సత్ యోగాత్ సత్ ఏదైతే సత్పదార్థం ఏకమేవ అద్వితీయం బ్రహ్మగా ఉందో దానితో కలిసి ఉండడం వల్ల సీదె పాయింట్ ఇక్కడ ఉంది సందేహం నాకు తెలుసు మీరు వినండి క్లారిటీ వస్తుంది సద్ యోగాత్ సత్వతో కలిసి ఉండడం వల్ల సత్వం అది ఉండడం అని చెప్తున్నాం అయితే కలిసి ఉంటే అది ఉంది తన్ నిషేధనాత్ దాంతో కలవడం అనే దాని నుంచి కనుక తన్ నిషేధనాత్ స్వతహ స్వత స్వత సిద్ధంగా దానికి మనుగడ లేదు ఎంత క్లియర్గా తోచోండి మాయా అనేటువంటిది ఉంది కానీ దాని మనుగడ మరొక దాని మీద ఆధారపడి ఉంది దాంతో కలిసి ఉంది ఆధారపడి ఉంది కనుక దాన్ని ఏమంటాము మిథ్య ఇప్పుడు మనం మాట్లాడేది సృష్టికి ముందు సత్యం ఉందని కానీ మిథ్యను కాదు మిథ్య ఉంటే ఉండని మిథ్యను మిత్యగా తెలుసుకుంటాం ఏమని మిథ్య కూడా సత్యమే కానీ సత్యం మిత్య కాదని తెలుసుకుంటాం అది వేరే విషయం కాబట్టి స్వతహ దాని అంత దానికి మనుగడ లేదు సద్యోగాత్ తమ సత్వం తమ సహా అజ్ఞానం తన్ నిషేధనాత్ స్వతహ సత్వం నా అది ఉండడం లేదు ఇప్పుడు చెప్పండి హియర్ వేర్ ఇస్ దువాలిటీ ఐ ఆస్క్ ఎక్కడుంది ద్వైతం చెప్పండి ఇక్కడ ద్వైతం కథం గణ్యతే దాన్ని ఎక్కడి నుంచి లెక్కిస్తావు నువ్వు ద్వైతం ద్వైతం అంటే లెక్క గణనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ద్వైతం ఒక్కటే ఉన్నదనుకో దాన్ని లెక్కించలేవు నువ్వు కాబట్టి గణనం ఎక్కడ జరుగుతుంది ద్వైతం కథం గణ్యతే ద్వైతం లేదు ద్వైతం లేదు సత్యం ఉండేది ఎస్ లెసన్ ద్వైతం నగణ్యతే అసలు లేదు కాబట్టి కాబట్టివం ప్రాప్తం నా కాబట్టి రెండవ వస్తువు ఉంది అనేది లేదు ద్వితీయత్వం నహి గణ్యతే రెండవది లేదు అది దట్ ఈస్ నెక్స్ట్ వర్స్ లెట్స్ కంటిన్యూ అత ఏ ద్వితీయత్వం శూన్యవన్న హి గణ్యే ైత్రోవితం లిఖ్యతే పృథక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది డైరెక్ట్గా పడిపోతుంది కొద్ది చక్కగా అర్థం చేసుకోండి ఆయన అత ఏవా దే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సశాస్త్రీయమైన అవగాహనను పట్టి మాయ రెండవ వస్తువుగా ఉన్నది సృష్టికి పూర్వం అనేటువంటి వాదన నిరసింపబడింది నిషేధింపబడింది అంటున్నాం అత ఏవ ద్వితీయత్వం రెండుగా ఉండడం అనేటువంటిది ద్వైతం ద్వితీయత్వం ద్వైతం శూన్యవత్ ఇంకా దాంట్లో ఆకాశవతకు ఉండకూడదు శూన్యవత్ నహి గన్యతే。శూన్యవత్ శూన్యము లాగే శూన్యవత్ శూన్యము వలే నహి గన్యతే. దాన్ని ప్రత్యేకంగా పరిగణించడం జరగదు రెండవ వస్తువు ఉన్నదనేటువంటి దాన్ని అంగీకరించడం జరగదు ఎందుకనండి లోకే థర్డ్ లైన్ చైత్ర చైత్ర తత్శక్త్యోహో చైత్ర ప్రాపన్నవును చైత్రుడు పేరు పేరు నాయన చైత్ర తత్శక్త్యో ఉభయో చైత్రుడు అనేటువంటి వాడు ఇది ఎక్కడేం లేదా స్వామిజీ పేరు ఉంటే అదే శాస్త్రం ఇప్పుడు మీ బాధ ఏంటంటే చైత్ర అంటే బహుశా స్త్రీ అయితే అంటే చైత్రి చైత్ర తక్తి చైత్రోహో అంటే చైత్రుడు వాడి శక్తి చైత్రుడు వాడి శక్తి అక్కడికే నేను చెప్తున్నాను చూడండి చైత్రుడు వాడి శక్తి అన్నప్పుడు వాడికి శక్తి ఉందనే కదా కదా ఆ వ్యక్తి అతను డబ్బు అంటే ఏమని డబ్బు కలిగిన కదా చైత్ర తత్శక్త్యోహో చైత్రుడు వాడి శక్తి అన్నప్పుడు వాడి శక్తి కలిగిన వాడేనా శక్తివంతుడేనా బలశాలేనా వాడు వాడి బలం వేరా వాడు వాడి శక్తి వేరా వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ బాగా వినండి వేరా ఒకవేళ ఆ చైత్రుడనేటువంటి వాడు గొప్ప పేరు తెచ్చుకున్నాడనుకోండి ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేసి అప్పుడు ఆయన జీవితరిత్ర రాశారనుకోండి గాంధీజీ జీవిచరిత్ర టాగూర్ జీవిచరిత్ర ఇట్లా రాసినట్టుగా శంకరాచార్య స్వామి జీవి చరిత్ర రాసినట్టుగా చైత్ర జీవి చరిత్ర బయోగ్రఫీ రాశారనుకోండి అప్పుడు ఫస్ట్ పార్ట్ నూట పేజీలు చైత్రని గురించి రాసి తర్వాత వన్ ఫిఫ్టీ పేజెస్ శక్తిని గురించి రాస్తారా ఎక్కడ బయోగ్రఫీ మీరు చూసారా చైత్రోహో జీవితం ృక్ లిఖ్యతే నా థర్డ్ లైన్ ఫస్ట్ లెటర్ లోకే లోకే, ఈ ప్రపంచంలో ఒక శక్తిగలవాడు ఉంటే వాడిని గురించి వేరుగా వాడి శక్తిని గురించి వేరుగా చెప్పడం అనేది ఎక్కడ జరగదు అట్లా లిఖించడం అనేటువంటిది లేదు కారణం శక్తివంతుడు వాడి శక్తి ఒకటే బలవంతుడు వాడి బలము ఒకటే వెరీ బ్యూటిఫుల్ అద్భుతమైన ప్రజెంటేషన్ బాగా చూడండి అతయవా మాయవ రెండవ వస్తువుగా ఉంటుంది కాబట్టి ద్వితీయత్వం ప్రాప్తం అని నువ్వు అంటున్నావు కనుక పూర్వపక్షం అబ్జెక్షన్ మేము చెప్తున్నా నేను అయ్యా రెండవ వస్తువుగా ఉండడం అనేటువంటిది లేనే లేదు ఎందుకని శూన్యంలాగా అప్పుడు శూన్యాన్ని కూడా రెండవ వస్తువు కింద మేము అంగీకరించాల్సి వస్తుంది శూన్యాన్ని అంగీకరించే ప్రశ్న లేదు ఆకాశాన్ని అంగీకరించే ప్రశ్న లేదు మేము చెప్పే మాయను అంగీకరించే ప్రశ్న కూడా లేదు కానీ ఆ రెండింటికి మేము చెప్పేదానికి డిఫరెన్స్ చాలా ఉంది ఈరోజు దాని మీద క్లారిటీ వస్తే ఎందుకో నేను చెప్తున్నా ఇంకా వేదాంతంలో మీకు ఏ సందేహం తెచ్చినా నేను నివృత్తి చేయగలను ఇదొక్కటే ప్రాబ్లం ఇదొక్కటే ప్రాబ్లం ఇది కనుక మీకు క్లియర్ అయిపోయిందంటే అసలు మీకు సందేహం రావిక ఉన్నదంతా ఇదొక్కటే ఇంకా మిగతా ఏమన్నా వచ్చాయనుకోండి సందేహం స్వామీజీ రామనాసు భార్య ఎవరు అంటే మండోత్రి చెప్తా అదే క్వశ్చన్ అది ఆన్సర్ చేస్తాం అట్లా ప్రతి విషయం మీకు చెప్పగలం వేదాంతంలో ఇదొక్కటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి పట్టిస్తాను నాకు పట్టింది కనుక ఇప్పుడు అతయవ శూన్య శూన్యవత్ నహి గణ్యతే లోకే కాబట్టి బలము బలశాలి వేరు కాదు శక్తి శక్తివంతుడు వేరు వేరు కాదు కాబట్టి ఇప్పుడు శక్తి ఉంది అస్సీ ఎవరి శక్తి అది చైత్రస్య వచ్చేసాను ఎగ్జాంపుల్ చై చైత్ర కాబట్టి చైత్ర తో చైత్రుడు అతని యొక్క శక్తి కాబట్టి చైత్ర అస్సీ జీవితం పృథక్ నలిఖ్యతే థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ జీవితం పృథక్ నలిఖ్యతే కాబట్టి ఆ చైత్రుడి యొక్క జీవితాన్ని రాసి వాడి యొక్క శక్తిని వేరుగా రాయడం లేనేలేదు ఎందుకని వ్యక్తికి వ్యక్తి యొక్క శక్తి వేరుగా లేదు అవునా ఇప్పుడు కవి ఉండనా కవి కవిత్వం వేరా ఇప్పుడు కవి వస్తూ ఉండాడు వాడు కవి వస్తున్నాడా కవిత్వాన్ని తీసుకొని వస్తున్నాడా తెస్తున్నాడు తమస్టండి తెస్తున్నాడు పెద్ద ఇన్ని కాగితాలు నెత్తినేసుకొని వస్తున్నాడు భోజనం మీద వాడి తెస్తున్నాడా వాడి తెచ్చేది కవిత్వం కాదు కాగితాలే వాడు కవిత్వాన్ని కాగితాల్లో రాసుకొని ఉండొచ్చు నేను కాదనాల కాదు అవి మాట్లాడు వాడు మాట్లాడతాడు ఇప్పుడు కాబట్టి కవి వస్తా ఉన్నాడు అని అంటే కవిత్వం ఎక్కడ ఉందంటే వాడి తల్ కవిత్వం ఉంది వాడు కవిత్వంతో నేరుగా మన దగ్గరికి వస్తూ ఉండాడు కవి వస్తాడు అంతేగాని కవిత్వాన్ని చక్క పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు కవి వస్తే చాలు కవిత్వం కూడా వచ్చినట్లే కొందరు వస్తే వాళ్ళతో పాటుగా తలనొప్పి కూడా మనకు వచ్చినట్టు ఇవన్నీ మన అనుభవంలో నుంచి అర్థం చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది కొందరు మన జీవితంలో రాగానే మనం అంటాం ముందే వస్తున్నానైనా వస్తున్నానైనా అని అంటాం అట్లాగే కవి వచ్చాడు అనుకోండి వాడితో పాటుగా కవిత్వం వాడి దగ్గరే ఉంది కాబట్టి కేవలం వాడు కాగితాలతో రావచ్చు కాగితాలు లేకుండా కూడా రావచ్చు కదా కవి వాడు కాగితాలు తెచ్చుకోలేదని ఏ పోవాయి నువ్వు కవి కాదు ఎందుకని నీ కవిత్వం ఏది నీ పుస్తకాలు ఏ ఎవరి విషయం నాదైతే ఏం కావాలా ఇన్ని పుస్తకాన్ని ఎత్తి పెట్టుకుని నేను నడవగలను ఈ రోజుల్లో నడవలేదు నేను రాసిన పుస్తకాలు మోసేంత శక్తి నాకు లేదు ఇప్పుడు కాబట్టి అది నా బుద్ధిలో ఉండొచ్చు జ్ఞానం అంతేగాని కవి అనేటువంటి వాడు వచ్చినప్పుడు వాడు కాగితాలు తీసుకొని రావాలి అనేది లేదు కాకపోతే కాగితాల్లో వాడు కారణం కవిత్వం అనేది కవి కన్నా వేరుగా లేదు అందువల్ల వాడు కవి గనుక వాడి దగ్గర కావలసినటువంటి వర్డ్స్ ఉన్నాయి కాబట్టి పదాలు కవిత్వం ఉంది కనుక పోయిటరీ వాడు పైని చూశాడు అనుకోండి దానికి కావలసినటువంటి కవిత్వము జ్ఞానము కవితాజ్ఞానము వాడికి ఉంది కనుక పైను చూస్తే రెయిన్ గురించి రాస్తాడు అర్థమవుతుంది ఒక వంతెనెక్కాడనుకో ఉదయాన్నే చూసి సూర్యోదయాన్ని వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ అంటాడు ఒక చిన్న పువ్వును చూచనుకో డెఫడల్స్ రాస్తాడు అటు పైన చూచాడనుకో రెయిన్బో రాస్తాడు ఆ రెయిన్బో ఈ వెస్ట్ బ్రిడ్జి ఆ డెఫడల్స్ ఏదైతే ఉందో ఈ మూడు రాసినటువంటి వాడు కవి అది ఇది కాదు ఇది అది కాదు వాడు కవి విలియం వర్డ్స్ వర్త్ వర్ది వర్డ్స్ ఉంటాయి గత దగ్గర ఈజ్ అవి అర్థమవుతుందా అందుకని రాయగలడు కాబట్టి తను కవి కవిత్వము వేరు కాదు కనుక కవి వస్తున్నాడు అంటే తెచ్చుకోవచ్చు కాగితాలు కానీ అదే వేరుగా లేదు అంటున్నాను నేను చెప్పేది అర్థమవుతుంది కవిత ఇప్పుడు కాగితాలు లేకపోయినా చెప్తాడు ఇప్పుడు నేను నా వేదాంత జ్ఞానం వేరు అంటారా మీరు అట్లా కనుక అయ్యేటట్లయితే శ్లోకం ఇప్పుడు కవి ఉండదు సరేనా అంతే కదా నేను చదివినంత రాసుకొని వచ్చి మీ ముందు చదివితే ఒక శ్లోకం అయ్యేది లేదు మీకు అర్థమయ్యేది అసలేదు కాబట్టి ఏ వేదాంత జ్ఞానం అయితే ఉందో వేదాంతికన్నా అన్యంగా లేదు గనక ఎప్పుడు ఏ గ్రంథాన్ని ఎత్తుకున్నా దాని గురించి మనం సులభంగా సుగ్రాహ్యంగా ప్రవచించగలుగుతాం ఎందుకని దానికి సంబంధించినటువంటి జ్ఞానం సుస్పష్టంగా మన మనసులో ఉంది గనక క్లియర్ ఇప్పుడు గాయకుడు వస్తున్నాడు ఇంకా క్లియర్ మీకు వీడు చెప్పండి గాయకుడు వస్తున్నాడు గానాన్ని ఎత్తుకొని వస్తాడు ఆ సంగీత జ్ఞానాన్ని చెప్పండి పెట్టెత్తుకొని రావచ్చు గాయకుడు వస్తూ ఉంటే కూడా పెట్టుబడుకొని రావచ్చు ఆ పెట్టిలో జ్ఞానం ఉందే అది ఏం పెట్టావు సపోజ్ అది శృతి పెట్టనుకో దాంట్లో శృతి ఉంటుంది ఆ శృతిని ఆధారం చేసుకుని వాడు పడతాడు నష్టమవుతుంది కాబట్టి సంగీత జ్ఞానం శృతి పెట్టిలో లేదు శృతి పెట్టిలో సంగీతం లేదు సంగీతం ఎక్కడుంది గాయకుడిలో ఉంది గానం ఎక్కడుంది గాయకుడిలో ఉంది కాబట్టి గాయకుడు నుంచి గానము వేరు చేయడానికి అవకాశం లేదు అతను ఉండాడు కవి ఉన్నాడు కవిత్వం ఉంది గాయకుడు ఉన్నాడు గానం లేదు గాయకుడు లేదు లేడు గాయకుడు మరణించాడు అతను గానం ప్రత్యేకంగా ఉందా నువ్వు వినడానికి క్యాసెట్ కాదు నేను చెప్పేది ఒకవేళ అతని శక్తి అతనికన్నా వేరుగా ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్ అర్థం కదా అతని శక్తి కనుక అతనికన్నా వేరుగా ఉంటే అతను లేకపోయినా నువ్వు గానాన్ని వినగలవు కానీ అతని శక్తి ఏదో సంగీత శక్తి సంగీత జ్ఞానం అతనికన్నా వేరైంది కాదు కనుక అతను ఉంటే సంగీత జ్ఞానం ఉంటుంది అతను లేకపోతే సంగీత జ్ఞానం లేదు సంగీత జ్ఞానం అతని మీద ఆధారపడి ఉంది అతను దీని మీద ఆధారపడి లేడు కనుక శక్తి కలిగిన వాడు లేకపోయినా శక్తి ఉంటుంది చైత్రుడు లేకపోయినా వాడి శక్తి ఉంటుంది అని చెప్పడం హాస్యాస్పదం ఇప్పటికే మీకు చాలా అర్థమై ఉండాలి చైత్రుడు లేకపోయినా చైత్రుని శక్తి ఉండేటప్పుడు చైత్రుని శక్తికి సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉంది ప్రత్యేక మనగడ బ్రహ్మం లేకపోయినా మాయ గనక ప్రత్యేకంగా ఉండేటట్లయితే మాయా శక్తి ప్రత్యేకంగా ఉండేటట్లయితే దానికి సపరేట్ ఎగ్జిస్టెన్స్ కనుక ఉండేటట్లయితే ఆ రెండు వేరే బ్రహ్మం వేరే మాయ వేరే కాబట్టి సృష్టికి ముందు మాయ కూడా ఉంది వేరుగా అని చెప్పడానికి నువ్వు అవకాశం ఉంది శక్తి ఎప్పుడు కూడాను శక్తి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి శక్తి అని గనక మీకు ఎక్కడైనా ఈ పద పదం గనక వినపడిందంటే స్ఫురించిందంటే లేదా మీరు అధ్యయనం చేశారంటే పుస్తకంలో ఒక్కటే అనుకోండి శక్తి అనేది మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ శక్తి అనేది మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి బలవంతుడు వాడి బలము ఆ బలవంతుడి మీద ఆధారపడి ఉంటుంది శక్తివంతుడి యొక్క శక్తి శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఓకే మాయాశక్తి మాయ ఏంటది శక్తేనా కాదా సత్తా మాయా సత్ అని ఎక్కడైనా ఉన్నారా మాయాశక్తి కాబట్టి మాయ ఎప్పుడైతే శక్తి అయిందో మాయా శక్తి అంటున్నావు గనక శక్తి అనేటువంటిది మరొక దాని మీద ఆధారపడి ఉండాలి గనక ఆశ్రయించుకొని ఉండాలి కానీ ఇంకొక దాన్ని ఇప్పుడు చెప్పండి మాయ ఎక్కడ ఉందో దేన్ని ఆశ్రయించుకొని ఉంది బ్రహ్మాశ్రయ సదాశ్రయ సత్తు ఏదైతే ఉందో సృష్టి పురా బ్రహ్మం ఏదైతే ఏకమేవా బ్రహ్మం ఏకమేవా అని ఏదైతే ఉందో దానిని ఆశ్రయించుకొనుంది మాయా మాయా శక్తి కనుక దానిని ఆశ్రయించుకొనుంది కనుక అది ఉంది జీవితే మేం కాదనడం లేదు ఎందుకని అసత్ నా ఆసతి అంటున్నాం కదా అది లేదు కాదని మేమే చెప్తున్నాం కదా మేం గనక లేదంటే నువ్వు అన్నది నీ ఆకాశాన్ని లేదంటున్నావు నీ శూన్యాన్ని లేదంటున్నాం మేం చెప్పే మా ఆయన మేము లేదనడం లేదు అయితే ఉందా ఉన్నది కూడా కాదు అదేంటి అది ఉన్నదైతే ఎప్పుడూ ఉండాలి నువ్వు చూస్తే ఉందే లేకపోతే లేదు వస్తాను దానికి వేరే వేరే పాయింట్ అది అది ఇంకో డైరెక్షన్ జే ఫోర్ చూడండి బాగా క్లియర్గా అర్థం చేసుకోండి కాబట్టి ఎప్పుడైనా సరే శక్తి అనేటువంటిది మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక నా శక్తి నా మీదనే ఆధారపడి ఉంది సంగీతంలో ఉండేటువంటి శక్తి ఆ గాయకుడి మీద ఆధారపడి ఉంది కవిత్వం యొక్క శక్తి కవి మీద ఆధారపడి ఉంది ఈ మాయా శక్తి బ్రహ్మ మీద ఆధారపడి ఉంది సదాశ్రయ బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయ అస్థి అంతేగాని ఏదైతే సద్వస్తు ఉందో అది తన ఉనికికై తన మనుగడకై శక్తి మీద ఆధారపడి ఉండడం లేనే లేదు తాను ఉంటేనే శక్తి శక్తి తన మీద ఆధారపడి ఉంది శక్తి మీద తాను ఆధారపడి ఉండే ప్రశ్నే లేదు కనుక శక్తికి ప్రత్యేకమైనటువంటి మనుగడ లేనే లేదు ఇప్పుడు తమస్ ఉండి నా లోకే చైత్ర త శక్తి ఓహో జీవితం లిఖ్యతే పృదక్ నా కదా పృథక్ నా వేరుగా చైత్రుడు చైత్రుడు జీవితం ప్రత్యేకించి రాయడానికి అవకాశం లేదో వాడి శక్తిని కవి కవిత్వాన్ని వేరుగా గాయకుడు గానాన్ని వేరుగా బ్రహ్మము మాయను వేరుగా విభజించి చెప్పడానికి అవకాశమే లేదు చెప్పే అవకాశం ఉంటే ద్వితీయత్వం ప్రాప్తం చెప్తే అవకాశం లేదు కదా ద్వితీయత్వం న ప్రాప్తం ద్వైతం నవిద్యతే కదా ఇక్కడ ఇంకోటి వస్తుంది ద్వైతం అంటే రెండు కదా రెండు కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఆరు కావచ్చు ఒకటి తరువాత ఎన్ని కూడా ద్వైతం కిందగా వస్తుంది దట్ ఈస్ డ్యువాలిటీ బాగా అర్థం చేసుకోండి ఏనాయన ఒకటి తర్వాత ఎన్ని ఉండినా ద్వైతమే అందుకని ఏకం అన్నప్పుడు ఏకం ఏవా ఏకం ఒక్కటే అద్వితీయం రెండవది కాదన్నప్పుడు రెండవది కాదంటే మూడవది ఇంకానే కాదు ఎందుకని రెండు దాటితేనే మూడు వచ్చేది రెండే లేనప్పుడు మూడు లేదు నాలుగు లేదు ఐదు లేదు ఆరు లేదు కాబట్టి ఏకమేవా అద్వితీయం కదా ద్వితీయం అంటే రెండు కదా రెండు కానీ అంతకు మించి కానీ వాటిని కౌంట్ చేయచ్చు కదా నువ్వు మాడుపండి ఇక్కడ పోసి నేను ఎన్నో మాడుకాయలు ఎన్నో లెక్కట్టండి అంటే బాగా లెక్కట్టేసాడు యాభై నాలుగు ఉంటే యాభై అని చెప్తాం కదా నేను ఎంజాయ్ హా అర్థం కదా కానీ యాభై నాలుగు యాభై చెప్పావా లేదా అంటున్నాను నేను ఎట్లా చెప్పావు గణించి కదా నహిగణ్యతే ఆహా ద్వితీయత్వం అయితే నువ్వు దాన్ని గుణించగలవు సార్ ఎప్పుడైతే ఏకమైందో నహిగణ్యతే ఇప్పుడు లెక్కించు చూద్దాం కొద్దిగా అర్థం కాలేదు స్వామిజీ అని నాకు అర్థమైంది కదా ఇదిగో ఓ కుమరి మనకు అదే మీరు నవ్వండి నవ్వు పోండి ఏటాన చివరికి అదే కదా మనకి చివరికి దీనికైనా వాడు కుండలు చేసి పెట్టాడు మార్కెట్కి పంపిస్తూ ఉన్నాడు మార్కెట్కి పంపిస్తున్నాడు పిల్లవాడి బీచ్ అంటాడు నాయన మార్కెట్కి పంపిస్తున్నాం ఎందుకంటే వాడు మార్కెట్ వాడు మార్కెటింగ్ వేరే వాడి ఇక్కడి నుంచి తీసుకుపోతాడు ఆడు అమ్మేస్తాడు దాని మీద కమిషన్ తీసుకుంటాడు వీడికి ఇచ్చేస్తాడు డబ్బు కాబట్టి వాడికి ఒక రెండు కుండలు ఇస్తున్నాడు ఈరోజు లేదు నూట యాభై కూజాలు ఇచ్చాడు వేసవ కాలం కనుక వాడు కూజాలు తీసుకొని పోతున్నాడు లెక్కెట్టుకొని పోతాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సి ద బ్యూటీ లెక్కెడుతున్నాడు కదా ఎందుకు లెక్కెడుతున్నాడు ద్వైతం సార్ ఇది అది అది ఇది అది లెక్కెట్టేసి రెండు వాడు వచ్చి చెప్తాడు నా నా రెండు వందలు ఇచ్చేస్తాను నాన్న కరెక్ట్గా లెక్కెట్టా ఇప్పుడు వస్తుంది క్లారిటీ ఆ కూజాల్లో ఏముంది రెండో కూజాలు రెండో వందల కూజాలు అన్నిట్లో దాని లెక్కటో కమా ఒప్పుకొని నేను లెక్కటపోతే ఈరోజు అసలు క్లోజ్ చేయను ఉపన్యాసం ఏం కర్మస్వామి చేతి రెండు నైనా నూట యాభై కూజాల్లో ఎంత మట్టి అయితే ఉండిందో అది దేనికి సమానము మన బుద్ధిలో ఉండేదానికే సమానం కావచ్చు అది వెరీ విషయం అర్థం అంత మట్టిని తీసుకొచ్చి అక్కడ ఏసీ నూట కూజ కూజాలకి ఎంత మట్టి అయితే కావాల్సి వచ్చిందో అంత మట్టిని తీసుకొచ్చి అక్కడ ఏసీ అదే మట్టి ఇప్పుడు ఆ నూట యాభై కూజాలు మళ్ళీ బ్రేక్ చేసేసి దాని అంతా పొడి చేసేసి కనుక మట్టి చేసేస్తే వస్తుంది అంతే ఉంది ఇది కూడా ఇప్పుడు నేను అంటున్నా అయ్యా అదే మట్టి కదా ఇది కూడా దాంట్లో ఉన్నది మట్టే కదా ఇంకేం లేదు కదా దాన్ని నూట యాభై ఏళ్ళు కదా దీన్ని కూడా లెక్కెట్టవు నా వల్ల ఎందుకని ఇది ఏకమేవ ఐ ఎక్స్పెక్ట్ హియర్ యువర్ క్లాప్స్ మీరు క్లాప్స్ కొడతారని తెలుసు మీరు క్లాప్స్ కొట్టడానికి భజన కాదు తప్పుతాళం వేయడానికి కానీ ఎందుకు క్లాప్స్ వస్తాయో తెలుసా నా మీదేం పెద్ద అప్రిసియేషన్ కాదు నేను వాటికి పెద్ద వాల్యూ ఇచ్చేవాని కాదని మీకు బాగా తెలుసు ఎక్కడ మనిషికే క్లారిటీ వస్తా ఉంటే అక్కడ వస్తాయి క్లాప్స్ అక్కడ క్లారిటీ వచ్చింది ఇప్పుడు అర్థమై ద్వితీయం ఉన్నప్పుడు గణ్యతే కదా ఎప్పుడైతే ఏకమైపోయిందో నహి గణ్యతే అంత మాత్రమే చెత్త వస్తువు లేకుండా పోలేదు నువ్వు లెక్కట్లేనందుకు మాత్రాన వస్తువు లేకూడబుల్ సేమ్ క్లే సేమ్ క్లే సేమ్ అమౌంట్ ఆఫ్ క్లే అక్కడ ఎంతైతే ఉందో అంతే ఉంది ఇక్కడ ఏకమేవా అద్వితీయం సుచారా కాబట్టి ద్వితీయత్వాన్ని గణ్యతే అద్వైతాన్ని నహి గణ్యతే సెకండ్ లైన్ శూన్యవత్ నహి గణ్యతే నోకే చైత్ర జీవితం లిఖ్యతే ృథక్ పృథక్ ప్రత్యేకంగా వేరుగా రాయడానికి అవకాశం లేదు కాబట్టి ద్వైతం నవిజ్యతే విద్యతే అద్వైత హాని నా భవతి అద్వైత హాని నా భవతి ఈ విషయంలో అద్వైతం అనేటువంటి దానికి హాని లేదు ఇదే అద్వైత ప్రయోజనం ఇప్పుడు మీరు చూడండి నేను ఎందుకు ఇంట్రొడక్షన్లో మీకన్నా రెండు సత్యాలు గనక ఉన్నాయా వాడు ఇంకా సత్యానికి దగ్గర కాలేడు రోగార్థస్ రోగ నివృత్త స్వస్థత తుఃఖాత్మకస్ ఆత్మన ద్వైత ప్రపంచ ఉపశమే స్వస్థత అద్వైత భావ ప్రయోజనం ఆచార్యులవారు మాండూక్యకారి భాష్యం స్టాటింగ్ రోగా రోగా రోగ నివృత్త స్వస్థత రోగనివృత్తౌ స్వస్థత రోగా ఎవరికైతే రోగం వచ్చిందో ఎవడైతే జబ్బుతో బాధపడుతున్నాడో అది తొలగినప్పుడే వాడు సంతోషంగా ఉండగలడు స్వస్థత ఆరోగ్యంగా ఉండగలడు ఎప్పుడూ రోగ నిర్మూలన జరిగితేనే తా అట్లాగే దుఃఖాత్మకస్య ఆత్మన ఎవడైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో ఈ ప్రపంచంలో శోకభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ద్వైత ప్రపంచ ఊపశమయ స్వస్థత ఎక్కడ ఏ రెండు అనేటువంటి ద్వైతం ఎగిరిపోతుందో అక్కడ శాంతి ప్రయోజనం ఏమిటంటారా అద్వైత భావ ప్రయోజనం ఏకమేవా ఆ బ్రహ్మ ఇదే ప్రయోజనం స్వామీజీ అది బాగుంది మీరు చెప్పేది ఇక్కడ కూజాలన్నీ నూట ఉంటే అన్ని కూజాలే స్వామీజీ కానీ ఇప్పుడు రాయి వేరుగా ఉంది ఆకు వేరుగా ఉంది ఆకు వేరుగా ఉంది పక్షి వేరుగా ఉంది పక్షి వేరుగా ఉంది మనిషి వేరుగా ఉన్నాడు టమాట ఇట్లా చూచినప్పుడు ఇవన్నీ ఒకటే అని ఎట్లా అనుకుంటాం నూట యాభై మట్టి పాత్రలు మట్టి అని భావించడానికి మాకేమి అభ్యంతరం లేదు అద్వైతం అనేటువంటిది క్లియర్గా ఉంది ద్వైతం న కానీ ఇవి తెలుస్తున్నాయి కదా రెండేసి ఇప్పుడు రెండేటి ఎన్ని ఇవక్కటి మరొకటి కాదు ఇప్పుడు చూడండి అక్కడ పుష్పం ఉంది అది రోజు రోజా పుష్పం ఇక్కడ చూచాం మరువము దాని స్మెల్ వేరు దీని స్మెల్ వేరు ఇది మరో అది రోజా చూసావా రోజు అది ఇట్లా వేరు ఉన్నాయి కదా కానీ అక్కడ అట్లా కాదు అన్నీ కూజాలే మట్టి అందువల్ల దాని విషయంలో సరిపోద్ది ఏమో విషయం సరిపోద్దు రెండు ఉండటం భేదం కాదు సార్ రెండిటి మధ్య భేదం రెండు ఉండటం ద్వైతం కాదు అండర్స్టాండ్ రెండు ఉండటం ద్వైతం కానీ కాదు రెండిటి మధ్య భేదం ఉంటే ద్వైతం ఇప్పుడు రెండు కూజాలు మట్టే కనుక నువ్వు డిఫరెన్స్ చూడలేదు వినండి సపోజ్ ఒకటి మట్టి కూజా అయి ఇంకోటి బంగారు కూజా అయ్యిందనుకోండి అప్పుడు నీకు ద్వైతం తెలుస్తుంది మేము అదే కదా స్వామిజీ చెప్పేది ఇవంతా కూడాను భిన్నంగా కనిపిస్తున్నాయి కదా ఆ మట్టి కూజా బంగారు కూజా లాగా ఇవన్నీ భిన్నంగా కనిపిస్తున్నాయి కదా అది అక్కడ దృష్టాంతం వాస్తవానికి వస్తే భిన్నత్వం లేనేలేదు అప్పుడు కష్టమేమో ఇప్పుడు కష్టం లేదు అప్పుడు కూడా కష్టం లేదు అనుసిద్ధాంతం ఉండింది వైశేషకులు ఉన్నారు కణాదులు ఉన్నాడు ఇప్పుడు చూస్తే నువ్వు ఏ వస్తువును పట్టుకున్నా ఏ పదార్థమైనా సరే ఎనర్జీ మ్యాటర్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ చెప్పు అవునా కాదా ఎనర్జీ స్థాయికి వెళ్ళినప్పుడు నీకు ఆకులో ఉండే పచ్చదనం ఉందే రాయిలో ఉండే గరుకుదనం ఉందే ఇసుకలో ఉండేటువంటి వ్యవహారం ఉందే నీళ్ళల్లో ఉండేటువంటి మెత్తదనం ఉందే ఏముంది అక్కడ ఇట్స్ ప్యూర్ ఎనర్జీ కాబట్టి వ్యావహారిక దృష్టిలో చూసినప్పుడు నీకు భిన్నంగా కనిపించిన పారమార్థిక స్థాయిలో అబ్సల్యూట్ స్టాండ్ పాయింట్లో చెప్పి చూసినప్పుడు ఇట్ ఈజ్ ఏకం ఏవ అద్వితీయం అది ఒక్కటే కానీ రెండేందుకు అవకాశం లేదు రెండు ఉండటం భేదం ద్వైతం కాదు ఇంపార్టెంట్ ఇటువంటి ఇటువంటి మాటలు ఉండాలి మన మనసులో క్లారిటీ రెండు ఉండటం ద్వైతం కాదు రెండిటి మధ్య భేదం ఉండటం ద్వైతం కన్నులు రెండైనా కన్నులు రెండైనా కను చూపు ఒకటి లేదవులు రెండైనా దరహాసము ఒకటి లే కళ్ళు రెండు చూపు ఒకటే రెండు ఉన్నంత మాత్రాన సూపు రెండుగా ఉంటుందే ఈ కన్నుతో మాత్రం చూస్తే అత్త మాత్రమే కనిపించి ఈ కన్నుతో చూస్తే భార్య కనిపించే అవకాశం ఉందా అంటాను కుదరదు సార్ పెదవులు రెండుగా ఉండొచ్చు నవ్వు ఒకటే కదా ఈ పెదవితో ఒక నవ్వు ఈ పెదవితో ఒక నవ్వు నవ్వు ఆ తర్వాత నవ్వు ఏడిపో తర్వాత నేను చేస్తాను మాటలు ఎన్నున్నా మనసు ఒకటేలే లే మాటలు ఎన్నున్నా మనసు ఒకటే లేనుగడలున్నా అద్వైతము ఒకటేలే మతములు ఎన్నుము నీదే కులములు ఎన్నున్నా అనుకూలము నివేలే అనుకూలము నివేలే ఏకమే పద్ధతి క్లియర్ అయిందా ఇప్పుడు కనుక ద్వైతం అనేటువంటిది నెక్స్ట్ శక్తిక్యే జీవితం చేర్ధతే త్ర వృద్ధికృత్ నీతుదికం తర్వక్తిమాత్ర పృథగ్గణ నా క్వచిత్ శక్తి కార్యం తువాస్తి ద్వితీయం శంక్యతే కథం పడిపోయాడు ఇంకేం లేదు ఇంకా బతకనేడు ద్వైతాన్ని ఇంకా ద్వైతం బ్రతికే ప్రశ్నే లేదు ఇప్పుడు ఈరోజు వరుసకొస్తుంది దాని మీదనే అందువల్ల మన దగ్గర కూడా ద్వైతం మిగలకూడదు దిగ మీదట అర్థమవుతుంది జస్ట్లెస్ ఇప్పుడు ఏంటంటే ప్రశ్న అయ్యా శక్తి వేరు చైత్రుడు వేరు వాడి శక్తి వేరు అంటున్నావు కదా చూడండి దాని మీద పూర్వపక్షం మళ్ళీ వేరు శక్తి వేరు శక్తివంతుడు వేరు వాడి శక్తి వేరు అని కదా మీరు చెప్పేది కాదు వాడు చెప్పేది పూర్వపక్షి ఎందుకని కాదు శక్తిని పెంచుకుంటూ పోతే శక్తివంతుడు పెరుగుతున్నాడు కదా ఇద్దు వాడు వాడు లాజిక్ అట్లా ఉంది ఏందా అర్థం కావట్లేదండి శక్తి లేకపోతే తొందరగా చచ్చిపోతాడు అనుకోండి సరేనా వాడిని డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆయనకి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలా అది ఇవ్వాలా మాల్ న్యూట్రిషన్ అదే ఇదే మంచి ఆహారం ఇవ్వండి మంచి ఇంజెక్షన్స్ ఇవ్వండి బీట్ ఇవ్వండి బేసిక్స్ ఇవ్వండి డయాబెటిక్ మీరు పదండి దానికి ఇవ్వండి అవి ఇవ్వండి అని చేస్తే ఇచ్చిన తర్వాత వాడు బాగా ఎనర్జెటిక్గా తయారవుతున్నాడు కదా తయారైన తర్వాత ఒకవేళ అవి ఉంటే వాడు చచ్చిపోయి ఉండేవాడు ఇవ్వడం వల్ల వాడి లైఫ్ పొల ప్రవుతుందా లేదా జీవితం వృద్ధి చెందుతుందా లేదా కదా ఇప్పుడు మనం పెంచిది వాడినా శక్తినే శక్తిని కదా శక్తిని పెంచుతూ పోతే వృద్ధి జీవిత కాలం కూడా వృద్ధి అవుతా ఉంది కదా పుర్రపక్షం తోటి ఎంత స్ట్రాంగ్ గా ఉందో వాడు అంటాడు శక్తిని పెంచితే వాడు పెరుగుతున్నాడు కదా శక్తిని మనం వృద్ధి చేస్తే వాడి జీవితకాలం వృద్ధి అవుతా ఉంది కదా దీన్ని పెంచితే అది పెరుగుతూ ఉందంటే ఇంకా కావాలంటే ఎగ్జాంపుల్స్ ఇస్తాడు వాడు ఇవ్వలేదు కానీ ఇక్కడ నేను శాస్త్రంలో అనేక చోట చూశాను కొడుకు ఆస్తి పెరిగితే తండ్రి ఆస్తి పెరిగినట్టే కదా కొడుకు తండ్రి కన్నా వేరు కదా ఇది ఎట్లుంది అందుకని కదా కొడుకు దగ్గర లేకపోయినా పోయి పర్వాలేదు అమెరికా పోయినా సరే నాకు డబ్బు ముఖ్యం అనుకుంటున్నాడు తండ్రి కొడుకు పోతా ఉన్నాడు అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి జస్ట్లిసన్ అందుకని వాడి శక్తి వాడికన్నా వేరు గనుకనే ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పింది ఏంటో తెలుసా ఇంతకుముందు శ్లోకంలో శక్తి శక్తివంతుడు వేరు కాదని బలము బలశాలి వేరు కాదని దెబ్బతైలింది ఇక్కడ వీడు నా వేరే ఎందుకని శక్తిని పెంచితే వాడు పెరుగుతున్నాడు గనక అర్థమవుతుందా శక్తి వాడికన్నా వేరుగా ఉండడం వల్లనే మనం పెంచడం జరుగుతుంది కనుక కాబట్టి శక్తి వేరు శక్తివంతుడు వేరు బలం వేరు బలశాలి వేరు కవిత్వం వేరు కవి వేరు సంగీతం వేరు గాయకుడు వేరు ఏం చేసేది అది ఒక పాయింట్ ఒకవేళ శక్తి యొక్క ఫలితమే దీర్ఘ జీవితం కనుక ఎక్కువ కాలం వాడు బ్రతకడానికి శక్తి లేకపోతే ఫలితం రాదు గనక శక్తి లేకపోతే దీర్ఘ జీవితం అనేటువంటి ఫలితం రాదు గనక శక్తి అనేటువంటిది ప్రత్యేక మనుగడతో ఉంది అది ఫస్ట్ పాయింట్ ఈ రెండు కుదరదు సార్ ఈ రెండు కుదరదు ఎందుకని కుదరదండి శక్త్యాధిక్యే జీవితం వర్ధతే చేత్ ఫస్ట్ లైన్లో చేయ ఉంది కదా చేద్వర్ధతే అని శక్త్యాధిక్యే సతీ అయ్యా నువ్వు శక్తి పెరుగుతుంది అంటున్నావు మేము కాదనలేదు ఆఫ్కోర్స్ నువ్వేం చేసావో వాడి శక్తి వాడి బలము పెరుగుతుంది ఇప్పుడు అదే ఇంక చెప్తాడు వాడు వాడికి సంగీతం రాదు నేర్పిస్తే వచ్చింది సంగీత శక్తిని పెంచాము వాడు కాయకుడయ్యాడు శక్తి వేరుగా ఉంది కనుక దాన్ని పెంచగలిగాము చూడండి ఇంకే మనం ఏ ఎగ్జాంపుల్ ఇస్తే ఆ ఎగ్జాంపుల్ మీద వాడు ఇట్లా వస్తాడు ఇక ఇక నేను అన్నీ చెప్పనవసరం లేదు మీరు ఊహించుకోండి చేతనైతే అర్థమవుతుందే సో శక్తి ఆధిక్య సతీ ఆధిక్య సతీ శక్తి పెరిగింది అనుకోండి కాబట్టి శక్తి కనుక పెరిగితే జీవితం వర్ధతే చేత్ శక్తి పెరుగుతూ ఉంటే జీవితం కూడా పెరుగుతుంది ఏదైనా శక్తి వచ్చింది వాడికి బలంగా ఉండాడు ఇంకా ఎక్కువ కాలం బతుకుతాడు ఇప్పుడు మన వాళ్ళు అదే కదా చెప్పేది దీర్ఘ జీవితం కావాలా దీర్ఘ జీవితమే ధన్య జీవితం ఎంతమంది కొంపలు కూర్చున్నా పర్వాలేదు అది కదా ఇప్పుడు చెప్పేది ధన్య జీవితం దీర్ఘ జీవితం కాకపోయినా పర్వాలేదు అంతేగాని దీర్ఘ జీవితం ఎట్లా ధన్య జీవితం అవుతుంది కాకి ఎంతకాలం బతుకుతుంది ఒకవేళ జీవితం వర్ధతే చేతి శక్తి ఆధిక్య సతి శక్తి కనుక పెరుగుతూ ఉంటే జీవితం కూడా పెరుగుతుంది కాబట్టి శక్తి జీవికన్నా వేరుగా ఉంది బలశాలిక అన్న బలం వేరుగా ఉంది అనేది కనుక నీ ఉద్దేశం అయితే విను వృద్ధీకృతక్తి తత్ర ఈ విషయంలో అంటే అక్కడ వృద్ధీకృతక్తి చూసారా ఎక్కడికెక్కడికి ఒక సెంటెన్స్ మీరు అదంతా అక్కడ ఏదో ఒక లైన్ పెట్టుకోవాలి అది అర్థమే కాదు శక్త్యాధిక్యే జీవితం చేత్ జీవితం వర్ధతే చేతు శక్తి పెరుగుతూ ఉంటే గనక జీవితం పెరుగుతుంది అనేటువంటిదే కనుక నీ నువ్వు చెప్పినట్టు యథార్థం అయితే కదా అతను చెప్పేది అదే కదా తత్ర ఆ విషయంలో అక్కడ వృద్ధికృత్ ఆ జీవితాన్ని వృద్ధి చేసేది ఎవరు పెంపొందించేది ఎవరు అంటే నా శక్తి అక్కడికి సెంటెన్స్ అబ్బాయి శక్తి పెరుగుతూ ఉండడం వల్ల జీవితం పెరుగుతూ ఉంది అంటున్నావు జీవితం పెరుగుతూ ఉన్నది గనక అది శక్తి వల్లనే పెరిగింది అంటావా ఆ వృద్ధి శక్తికి సంబంధించింది కనుక శక్తి వేరుగా ఉంది అంటావా అయితే నేను చెప్తున్నాను విను ఆ వృద్ధి శక్తి వల్ల కాదు శక్తి వల్ల కానీ కాదు లేదండి డాక్టర్ చెప్పారు అని ఎక్స్పర్ట్ అండి వడకు రుణం ఉండే రోజులు చచ్చిపోయిండేవాడు వాడి అదృష్టం కొద్దీ ఆ ఇంజక్షన్ దొరికింది అది ఆహారం దొరికింది అది ఇది ఇచ్చాము అందువల్ల శక్తి వృద్ధి అయింది వృద్ధి కృత్ ఆ జీవితాన్ని వృద్ధి చేసింది మాత్రం నా శక్తి చూడండి ఎంత ఆటంబం పడ్డ పడ్డది లాజిక్ మీద నువ్వు అనుకుంటున్నావు శక్తి శక్తి కానే కాదు అట్లాగా కింద చూడు మళ్ళీ అక్కడికి సెంటెన్స్ ఆహా అట్లాగా అయితే మరి వృద్ధి చేసింది ఎవరు నా శక్తి అంటున్నావు శక్తి కాదు అంటున్నావు వృద్ధి చేసింది ఎవరు సార్ తత్కార్యం శక్తి కాదయ్యా బాబు దాని కార్యం శక్తి యొక్క కార్యం ఎలా ఎలా కథం యుద్ధ కృష్యాధికం తథా ఒక యుద్ధం చేయడము కృషి అంటే వ్యవసాయం కృష్యాధికం అగ్రికల్చర్ ఎట్సెట్రా కృషి ఆధికం కృష్యాధికం అది కాబట్టి శక్తి గనక వృద్ధి అయితే దాంతోపాటు జీవితం వృద్ధి అవుతూ ఉంది గనక శక్తి వల్లనే జీవితం వృద్ధి చెందుతూ ఉంది కనుక శక్తి వేరుగా ఉండడం వల్లనే శక్తిని పెంచితే ఆయన జీవితం వృద్ధి అవుతుంది కనుక ఆ వ్యక్తి కన్నా అతని శక్తి వేరుగా ఉంది అని నువ్వు చెబితే అది దోషం ఎందుకని అతని జీవితం వృద్ధి చెంది ఉండొచ్చేమో కానీ వృద్ధి కృత్ ఆ వృద్ధిని చేసేది శక్తి మాత్రం కానే కాదు ఆ శక్తి యొక్క కార్యం శక్తి యొక్క కార్యం ఎట్లా యుద్ధ కృష్యాధికం తధ ఎట్లాగైతే యుద్ధం చేయడంలో వ్యవసాయం చేయడంలో ఉంటుందో అట్లా వృద్ధి ఇది చూడండి శక్తి ఉంది నాకు కదా శక్తి ఉంది శక్తి లేదు శక్తి ఉంది శక్తి లేదు నీరసం ఉంది శక్తి ఉంది నీరసం ఉంది ఈ వృద్ధి అనేది అది కారణం నీరసం కారణం ఆహారం తీసుకుంటే వచ్చేలా కార్యం అది కార్యం శక్తి యొక్క కార్యం అంటే శక్తి రావడానికి ఏ కార్యాన్ని అయితే నువ్వు చేయాలో అది చేస్తే శక్తి ఆటోమేటిక్గా పెరిగింది ఆ శక్తి ఎక్కడుండదో తెలుసా ఆ శక్తివంతుడి దగ్గరే ఉంది కార్యం వల్ల పెరిగింది సి ద పాయింట్ శక్తి దూరంగా వచ్చి అది వృద్ధయ్యి మళ్ళీ పోయి వాడి జేబులోకి ఎంటర్ కాలేదు వాడి గుండెలో చేరలేదు వాడు శక్తితోనే ఉన్నాడు శక్తి వాడికన్నా వేరుగా లేదు శక్తిహీనం అయ్యాడు ఇప్పుడు మనం అంటారు ఇటు చూసి బ్లడ్ లేదే డాక్టర్లు ఇప్పుడు ఏం చేయాలి బ్లడ్ లేదంటే అందుకనే శక్తిహీనంగా ఉండాడు ఇప్పుడు ఏం చేయాలి మనం వాడి శక్తిని కూడా దూరంగా తీసకపోతే వాడు ఏం బతుకుతాడు కాబట్టి రక్తం పడడానికి ఏవేవి ఇవ్వాలనో అవన్నీ ఇస్తాం అంటే శక్తి తయారు కావడానికి కార్యాలవన్నీ అంతేకాని అవి శక్తి కాదు కార్యాలు శక్తి కాదు కార్యాలు కనుక శక్తి అన్నామంటే ఇన్ని కార్యాల్లో శక్తి ఏదో నువ్వు చెప్పాల్సి వస్తుంది అండర్స్టాండ్ కాబట్టి యుద్ధానికి పోయాడు యుద్ధానికి పోయాడు చాలా మంది పోతారు కదా యుద్ధానికి యుద్ధం చేయాలనే కదా పోయేది మళ్ళీ వచ్చేస్తాడు ఇప్పుడు ఉత్తర కుమారుడున్నాడు బ్రహ్మాండంగా యుద్ధం చేస్తానని అర్జునుడిని పట్టిపోయాడు ఇరవై గంటలు పరిగెత్తడమే సరిపోయాడు అర్జునుడి ఇదో పెద్ద పైన అయిపోయింది తీసుకుంటారు రథంలో కూర్చొని శక్తి లేకపోతే అట్ట పరిగెత్తాడు వాడికి శక్తి లేదనుకోండి ఉత్తరకుమారుడికి పరిగెత్తాడు అర్జునుడు చాలా కష్టపడి పరిగెత్తాడు వాడు చాలా స్పీడ్గా పోయాడు వారు రన్నింగ్ చేసిన ఫస్ట్ శక్తి లేకపోతే అంత రన్నింగ్ ఎట్లా వచ్చింది సార్ శక్తి ఉంది అంత పరిగెత్తతూ ఉన్నాడంటే శక్తి ఉంది కానీ యుద్ధం చేసే శక్తి లేదు యుద్ధం చేసే శక్తి లేదు అందువల్ల అభ్యాసం కూసి విద్య అయ్యా ఓ పూర్వపక్షి ఇది కూడా తమరే తెలియకపోతే నేను ఏం చేయలేను ఎందుకు తెలుసా పాడుతూ ఉంటే రాగం పలుకుతూ ఉంటే ప్రవచనం పాడుతూ ఉన్నాడు అనుకోండి అనగా అనగా రాగం అతిశీళ్ళు అభ్యాసం కూసి విద్య సార్ అలా రాగం ఉంటే రాగం పెరుగుతుంది అది కార్యం కార్యం వల్ల పెరుగుతుంది కానీ అట్లా కాకుండా కారణం వల్ల పెరుగుతుందని నువ్వు చెప్పడం కాబట్టి వృద్ధి ఏదైతే ఉందో అది పాయింట్ వృద్ధికృత్ నా శక్తి నా శక్తి శక్తి కార్యం వృద్ధి అండర్స్టాండ్ ద పాయింట్ వృద్ధికృత్ నా శక్తి కాబట్టి వృద్ధి చేసేది శక్తి కాదు వృద్ధి కార్యం వృద్ధి కృత నశక్తి శక్తిహే కార్యం అయినా శక్తే హే కార్యం వృద్ధి కాబట్టి శక్తి యొక్క కార్యం అది ఇప్పుడు యుద్ధం యుద్ధం చేస్తానే వాడు పెద్ద వారియర్ అయిపోతాడా పెద్ద సోల్జర్ అయిపోతాడా మహావీర చక్ర లే చేగా చేయగా చేయగా అనగ అనగ రాగం అతిశే కదా ఇప్పుడు యుద్ధ కృష్యాధికం కాబట్టి కృషి అగ్రికల్చర్ కూడాను వ్యవసాయం వ్యవసాయం చేస్తాడు ఇప్పుడు వచ్చినటువంటి నూతనమైనటువంటి పద్ధతులు వ్యవసాయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా వాడు చేస్తాడు ఒక ఎకరాలో ఇంత బండిస్తున్నాడు ఇన్ని బస్తాలు వస్తున్నాయని చెబితే వాడు అదే నూతనమైనటువంటి పద్ధతులు తెలుసుకొని ఆ పద్ధతులను అనుసరించు వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించి దాన్ని కనుక వృద్ధి చేశాడు అనుకోండి వృద్ధి అవుతుంది అది ఎట్లా వృద్ధి అవుతుందో ఆ కార్యం చేస్తే వృద్ధి అవుతుంది కానీ శక్తి వల్లనే వృద్ధి అవకాశం లేదు ఇట్స్ ద పాయింట్ వెరీ గుడ్ పాయింట్ కాబట్టి వృద్ధి కృత నా శక్తి శక్తే హార్యం వృద్ధి క్వశక్తి మళ్ళీ పాయింట్ ఎవరి శక్తిది చైత్రస్య శక్తి వాడి శక్తి వాడికన్నా వేరుగా లేదది కనుక అశత్రస్య శక్తి ఇది శక్తి చైత్రుడు వేరుగాది కనుక ఇప్పుడు ద్వితీయం నవీద్యతే పో కాబట్టి శక్తి వాడికన్నా వేరుగా ఉంటే శక్తిని వృద్ధి చేస్తే వాడి జీవితం వృద్ధి అవుతుంది కనుక శక్తి వాడికన్నా వేరుగా ఉంది శక్తివంతుడికన్నా బలశాలికన్నా బలం వేరుగా ఉంది అని నువ్వు చెబుతూ అక్కడ ద్వైతాన్ని తెస్తున్నావు చూసావా ద్వైతం నవీద్యతే ద్వైతం లేనే లేదక్కడ ఎందుకంటే కారణశక్తి కార్యశక్తి వీటిని అర్థం చేసుకోవాలి నువ్వు అది ప్రత్యేకంగా లేదు సార్ కార్యే కారణశక్తిహే అస్తి అది వేరే విషయం వాడు చేసే కార్యంలో కారణశక్తి ఉంది అది దేనికి సంబంధించిన శక్తి ప్రశక్తి చైత్రస్య శక్తి కాబట్టి చైత్రుడి వేరుగా శక్తి ఎప్పుడూ లేదు గనక దాన్ని శక్తిని దూరంగా తీసుకొని వచ్చి శక్తి ఒకటి ఉంది ఆ శక్తి కలిగిన వాడు ఒకటి ఉన్నాడు ఇద్దరు ఉన్నారు గనక ద్వైతం విద్యత అని చెప్పడం సరైంది కాదు అంటే దాని అర్థం ఏంటి బ్రహ్మం ఉంది బ్రహ్మానికి సంబంధించిన మాయాశక్తి ఉంది అని నువ్వంటే కుదరదు దాని అస్తిత్వం లేదు ఉన్నట్టుగా నీకు కనిపిస్తూ ఉంది అది కూడా ఈరోజు నువ్వు తెలుసుకుంటావు కాబట్టి సర్వదా నెక్స్ట్ లైన్ నెక్స్ట్ శ్లోకాయన రెండు కలిపి చెప్పాను మీకు సర్వదా అన్ని విధాల ఏ విధంగా చూసినప్పటికీ కూడాను శక్తి మాత్రస్య చైత్రస్య శక్తి మాత్రస్య వృధక్ గణనా క్వచిత్ నా అది ఫస్ట్ టు లైన్స్ శ్లోక నెంబర్ ఫిఫ్టీ త్రీ ఫస్ట్ టూ లైన్స్ చూడండి సర్వదా ఏ విధంగా నువ్వు చూచనా శక్తి మాత్రస్యా శక్తి మాత్రస్య శక్తికి మాత్రమే ఆయన శక్తికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి మనుగడ గణనా సత్వం ఉండడం గణనా ఇక్కడ సత్వం ఉండడం కాబట్టి శక్తి మాత్రమే ప్రత్యేకంగా ఉంది అని చెప్పేది క్వచిత్ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పృథక్ వేరుగా ఉంది చెప్పడం నా లేనే లేదు శక్తివంతుడిని వదిలిపెట్టి శక్తి దూరంగా ఉండలేదు బలవంతుడిని వదిలిపెట్టి బలం దూరంగా ఉండేందుకు అవకాశమే లేదు అండర్స్టాండ్ కాబట్టి ఇది కేవలం శక్తి ఉంది గనక ద్వితీయత్వం అని అంటే కుదరదు సార్ ఇప్పుడు చూడండి తమాషా మూడో లైన్ చాలా ఇంపార్టెంట్ శక్తి కార్యంతో నైవాస్తి ఇద్దా ఇప్పుడు కాబట్టి శక్తి కార్యాన్ని డెవలప్ చేస్తున్నాము శక్తి కాదనేసాం వృద్ధి శక్తికి సంబంధించింది కాదు శక్తి కార్యమని అంతవరకు చెప్పి చక్కగా ఇంకొక మాట చెబుతున్నా శక్తి కార్యం కూడా లేనే లేదయా శక్తి కార్యం తు నైవాస్థి నేవా అస్థి అసలు శక్తి కార్యమే లేదు కన్ఫ్యూజ్ కావకండి చాలా క్లియర్ అవుతుంది శక్తి కార్యం కూడా లేనేలేదు ద్వితీయం శంక్యతే కథం అసలు శక్తి శక్తి ఉంటే రెండు అంటున్నావు నువ్వు శక్తి కార్యం అది అన్నాం మేము ఇప్పుడు అంటున్నాము ఈ దశలో శక్తి కార్యం కూడా లేనేలేదయా నా ఏవా అస్థి అస్థి నా ఏవా ఆ శక్తి కార్యం అనేది కూడా లేనేలేదు అలాంటప్పుడు ద్వితీయం కథం శంక్యతే రెండవది ఉంది అని ఎందుకు సందేహిస్తావు నువ్వు శంక్యతే కథం శంక్యతే నీ సందేహం ఏంటి అసలు రెండవది ఎక్కడుంది అసలు శక్తి కార్యమే లేదు ఇదేంటి స్వామీజీ ఇంతవరకు ఏదో ఉంది లేదు అంటొచ్చారు ఉంది లేదని అంటుండేట్లా కంక్లూషన్కి రావాలి కదా సృష్టి హెపురాయినా సృష్టికి ముందు అసలు శక్తే లేద ద్వితీయత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకొద్ది కన్ఫ్యూజన్ ఉందిలే నాకు చాలా ఆనందంగా ఉంది సబ్జెక్ట్ అదే సృష్టికి ముందు శక్తి లేదు శక్తి ఏంటి ఏంటమ్మా ఎగ్జాక్ట్లీ శక్తి లేదు ఉండులే స్వామీజీ ఆహా మళ్ళీ ఇప్పుడు మూడు శ్లోకాలు వెనక్కి పోమంటావా నువ్వు నన్ను నా నా నాసా అసత్ నా సత్ లేదన్నవా లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి వేరే విషయం ఇప్పుడు మేము అదే కన్ఫర్మ్ చేసి దానికి లాజిక్ ఇస్తున్నాం సపోర్టింగ్ లాజిక్ ఇస్తున్నాం కాబట్టి అసలు శక్తే లేదు శక్తి ఉంటే కార్యం శక్తి కారణం శక్తి కార్యం ఏదో అది కారణం కార్యం మేము అంటున్నాం అసలు శక్తే లేదు మాయే లేదు దానికే అస్తిత్వం లేదు దాని శక్తికి ఏమవుతుంది కాబట్టి అదే లేనప్పుడు ద్వితీయం శంక్యతే కథం ద్వితీయం రెండవ వస్తువు ద్వితీయం అనేది ఇక్కడ రెండవ వస్తువు ద్వితీయం అంటే ద్వితీయ వస్తువు రెండవ వస్తువు రెండో వస్తువు శంక్యతే కథండి ఈ ప్రపంచం ఏదైతే ఉందో మాయ ఉందా అంటే ఉందన్నాం లేదంటే లేదన్నా అక్కడే కాంట్రడిక్షన్ దానికి దాన్ని క్లారిఫై చేసేస్తాం ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో కానీ మాయ ఉండింది కదా మాయ ఉండిందే ఆ మాయ కార్యమే కదా జగత్ అవునా పరి సృష్టి హేపురా బ్రహ్మాశ్రయ మాయ ఉండిందే జగత్తు కూడా ఉండిందే మాయ ఉన్నింది మాయ కార్యం జగత్తు జగత్తు లేదు కదా అక్కడ జ జగత్తుంటే మళ్ళీ ద్వైతం అయిపోలేదు వాళ్ళకన్నా గౌరవం అయిపోలేదు నైయాయికులు వైశేషకుల కన్నా అంటే అక్కడ బ్రహ్మం ఉంది జగత్తు కూడా ఉంది అక్కడంటే ఇప్పుడు అదే కదా ఉండేది ఇక్కడ ఇంకా సృష్టి హేపురా ఏంటి బాగా చేసుకోండి కనుక ఏ ద్వైత ప్రపంచం అయితే నీకు కనపడతా ఉందో ఇక్కడ ఇది సృష్టికి ముందు ఉన్నదా లేదు స్వామీజీ మరి ఎట్లొచ్చింది మాయ వల్ల వచ్చిందండి సో మాయ ఉందా ఉంది ఉందా లేదు లేదా ఉంది అది అసత్ సత్ అది చూసాం కదా ఇప్పుడు తమాచంటే ఈ ద్వైత ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందంటే కార్యంలో కనపడుతుందే గానీ కారణంలో కనిపించడం లేదు కార్యములు అంటే సృష్టి జరిగిన తర్వాతే ద్వైత ప్రపంచం నీకు కనపడతా ఉంది ఈ ద్వైత ప్రపంచం ఏదైతే కనపడతా ఉందో ఇందులో అసలైన సారభూతమేమి లేదు ఇది మాయా నిర్మితం మాయా మయము జగమంత అర్థమవుతుందే ద్వైత ప్రపంచస్య ద్వైత ప్రపంచస్యటు లాంటి సెంటెన్స్ ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ ఆచార్యుల వారు భాష్యం ఉపనిషత్ భాష్యం కాబట్టి ఈ ద్వైతం ద్వందాలతో తెలిసేటువంటి ఈ ప్రపంచం ఏదైతే నీకు ద్వైత ప్రపంచం అవిద్యాకృతత్వాత్ ఇది కేవలం అజ్ఞానం వల్లనే గోచరిస్తూ ఉంది ఉన్న వస్తువు తెలియకపోవడం వల్ల లేని వస్తువు ఉన్నట్లుగా గోచరిస్తూ ఉన్నది ఉన్న త్రాడు తెలియనప్పుడు అందులో లేని పాము ఎట్లాగైతే నీకు గోచరించిందో ఎండమావిలో జలం ఎట్లాగైతే నీకు కనిపించిందో రజు సర్పవత్ రజువులో సర్పం ఎట్లా గోచరించిందో అట్లాగే ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత కేవలం అజ్ఞానం చేతనే ఈ ప్రపంచం కనపడతా ఉంది జ్ఞానం వచ్చిందే ఈ ప్రపంచం లేదు అందువల్ల ఇప్పుడు రమణ మహర్షి అనుకోండి ఆయన అదే కదా ఆశ్చర్యపోతాడు స్వామిజీ ప్రపంచంలో మారేగట్లంటే అసలు ప్రపంచం ఉందా అని అన్నాడు చూడండి తమాషా ఎందుకంటే ఆయన స్టాండ్ పాయింట్లో లేదు స్వామిజీ ఉన్నదాన్ని పట్టుకొని లేదంటే సరే నీ కళ ఉందా రాత్రి నువ్వు కలగన్నావు రాత్రి కలిగ కలగాని ఆ కళ వాస్తవా కానీ రాత్రి ఉండిందా లేదా ఉన్నంత మాత్రం అది సత్యంగానే అవసరం లేదు సత్యం అది ఉంది తెలుసుకోవాళ్ళు అర్థమవుతుందే నీకు గోచరించింది సత్యంగానే అవసరం లేదు కాబట్టి మనసుకి ఏదైతే తెలుస్తుందో మనసులో వలదంతా ద్వైతమే గనక ద్వైత ప్రపంచస్య అవిద్యకృతత్వాత్ ఇది కేవలం అజ్ఞానం వల్లనే తెలుస్తుంది ఆచార్యుల వారు భాష్యంలో ఉపనిషత్ భాష్యంలో సర్ ఆర్థర్ ఎడ్డింగ్టన్ మోడన్ ఫిజిసిస్ట్ it is knowledge of the structural form it is a knowledge of the structural form and not the knowledge of content physicist bhautika vigyan shastra vedta anu siddhanta nantha kodanu strategist naatuvanti vaadu sarartha hedington it is knowledge of structural form space time and gravitation ane book lo raastadu it is knowledge of structural form ఐ నాట్ నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్ ఇంత ప్రపంచాన్ని మేము పరిశోధించి తెలుసుకున్నాం కానీ చూడండి సైంటిస్ట్ మాట్లాడే మాట ఇక్కడ ఏదైనా సరే ఏదో ఒక కట్టుబడిలాగా ఒక కట్టడం లాగా ఒక నిర్మాణం జరిగినట్టుగా ఏదో కనపడతా ఉందే కానీ అందులో ఎస్సెన్స్ సారభూతమైన సత్తా ఉన్నట్టుగా మాకు కనిపించడం లేదు ఇప్పుడు ఒక ఇల్లు కట్టాము ఆయన ఇంట్లో మనం ఉంటాం జీవి ఉంటాడు జీవించడానికి అంతేగాని ఆ బిల్డింగ్ కుందే జీవితం ఆ బిల్డింగ్ ఉందంటారా ప్రాణం కాబట్టి ప్రాణరహితంగా ఒక బిల్డింగ్ ఎట్లాగైతే ఉందో కట్టడంగా కనపడతా ఉంది దెర్ ఇస్ నో కంటినిట్ సారభూతమైనటువంటి విషయం కనపడడం లేదు ఇట్ ఈస్ ఈ ప్రపంచం ఏదైతే ఉందో దిస్ వరల్డ్ దిస్ వరల్డ్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చరల్ ఫామ్ కనుక కేవలం ఒక కట్టుబడికి సంబంధించినటువంటిది ఒక నిర్మాణం లాగా కనపడుతుంది కానీ నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ కంటెక్ట్ కాబట్టి సత్తా ఏదో సారభూతమైనటువంటి విషయం లేదో ఏదో దానికి సంబంధించిన జ్ఞానం ఈ ప్రపంచంలో ఎక్కడా గోచరించడం లేదు అని సుస్పష్టంగా అర్థమవుతుంది అని మోడర్న్ సైంటిస్ట్ అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఎడ్డింగ్టన్ సందేహం ఉండొచ్చు నాకు ఉండదు ఎందుకో ఎందుకని అయ్యా ఎడ్డింగ్టన్ నువ్వు చెప్తున్నదే సత్యం అది మాయా అది ఉంటే ఉండదని లేకపోతే లేదని ఎందుకని దాని కారణమేది మాయా సత్వదే అసత్వదే ఉంటే ఉంది లేకపోతే లేదు ఎందుకని ఇంకొక దాన్ని ఆశ్రయించుకొని ఉంది కనుక ఏది సత్యం అవకాశం లేదు ఈ ప్రపంచంలో ఏదైనా సరే నాకు స్వతంత్రం ఉంది ఇండిపెండెన్స్ ఎగ్జిస్టెన్స్ నాకు ఉంది అని చెప్పేది ఎవరో చెప్పమనండి మనుషుల్ని చెప్పమనండి వస్తువులను చెప్పమనండి విషయాన్ని చెప్పమనండి ఏం చెప్తారో చెప్పమనండి ఏది ఉండినా పరిణామశీలమైనటువంటిది ఏది ఉండినా నశించేటువంటిది ఏదైతే ఈరోజు ఉందో అది ఈరోజు ఉంది రేపు లేకుండా పోయేందుకే ఉంది కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి అలా కలిసిపోయేది ఏది సత్యమయ్యేందుకు అవకాశం లేన లేదు కమా కాబట్టి శక్తి కార్యంతో నైవాస్తే అక్కడ చూస్తే ఏది సృష్టి పురా మాయా ఉంది కానీ మాయా కార్యం లేదు సార్ ఈ జగత్తు అక్కడ లేదు కదా ఇంకా రెండవది ఎక్కడి నుంచి వస్తుంది లేనిది ఎక్కడి నుంచి వచ్చింది ఆ చేత కల్పించబడింది అంతకన్నా ఇంకేమీ లేదు ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రత్యేకమైన చర్చ తిప్పుతాడు చూడండి క్లియర్గా అర్థమైపోద్దు ఇప్పుడే ఇంకోదే యువర్ అటెన్షన్ ప్లీజ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అది ఇప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్ యువర్ అన్ ప్లేస్ ఇక్కడ జాగ్రత్త కృత్స్ బ్రహ్మ వృత్తి సా శక్తికిం త్ేక దేశా ఘటశక్తి భూమౌ స్నిగ్ధ మృజ్యే వర్తూతాని త్రిపాదస్తి స్వయం ప్రభ ఇదేశ వృత్తిత్వం మాయా బ్యూటిఫుల్ స్లో జస్ట్ లిస్ ఇప్పుడు చెప్తున్నాడు సా శక్తి మాయాశక్తి ఏదైతే ఉందో నైన్ బాక్ క్లియర్గా వినండి ఇక్కడ నుంచి ఒక పది నిమిషాలు విన్నారంటే మీకు ఇంకా సందేహాలు ఎరావు సాశక్తిహి సృష్టి పుర బ్రహ్మాశ్రయ సత్వరాజ గు తమ గుణాత్మిక మాయా అస్థి మాయా శక్తి బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉన్నింది కదా సా శక్తిహీ ఇది ఒక రకంగా మళ్ళీ పూర్వపక్షమే ఫస్ట్ టూ లైన్స్ ఎందుకంటే అయ్యా మాయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది గనక ఒకదాన్ని ఆశ్రయించుకొని ఉంది కనుక ఇది సత్యం కాదు మిథ్యా అన్నారు మీరు మిర్చక డెఫినేషన్ సరే ఉంది లేదు అది అంతా మాకు అర్థమవుతా ఉంది అది ఉండేటప్పుడు మాయా దాని కార్యం కూడా అట్లాగే ఉంది ఉన్నట్టే ఉంది లేకుండా పోతూ ఉంది ఓకే ఇట్ ఇస్ ఓకే ఇంతవరకు బాగుంది కానీ ఈ ఆశ్రయించుకొని ఉంది అంటున్నావే బ్రహ్మాశ్రయ అది పూర్వపక్ష ఒక వాదం జుడు బ్రహ్మం ఉంది కదా బ్రహ్మమును సంపూర్ణంగా ఆశ్రయించుకొని ఉందే ఒక భాగంలో ఆశ్రయించుకొని ఆన్సర్ కాదు నాకు కావాల్సింది అర్థం చేసుకోవడం కావాలా ఆన్సర్ ఏముంది సంపూర్ణంగా స్వామిజీ కాదు నాయన అయితే ఒక పాయింట్స్ ఇది కాదు ఒకవేళ ఒక భాగాన్ని అన్నారనుకోండి కథం అన్నాను ప్రాబ్లం జస్ట్ లిసన్ వాడి ఉద్దేశం ఏంటో తెలుసా ఇప్పుడు ఇప్పుడు చూడండి సా శక్తి ఫస్ట్ లైన్ లాస్ట్ లెటర్ సా సెకండ్ లైన్ ఫస్ట్ వర్డ్ శక్తి సా శక్తి అంటే ఏంటి మాయాశక్తి సాశక్తి సృష్టి పొర ఏదైతే ఉందో ఈ జగత్తుకు కారణమైనటువంటి మాయా ఉపాధాన కారణమైనటువంటి మాయా ఆ మాయాశక్తి అయ్యా ఒక్కడు చెప్పు కృత్సన అజు బృత్సన బ్రహ్మ వృత్తి నా ఇక్కడ అంటే మీకు అర్థం కావడం కోసం నేను పూర్వపక్షం అన్నా ఇది పూర్వపక్షంగా సిద్ధాంతమే చూడండి కృత్స్ కృత్స్ అంటే సమస్తం సమస్తం ఇంతకుముందు కూడా చెప్పాను మీకు కృష్ణ బ్రహ్మ వృత్తి కృత్స్ బ్రహ్మ ఆ మాయా శక్తి ఏదో బ్రహ్మమును సమస్తాన్ని అది ఆశ్రయించుకొని లేదు అయితే మాయా బ్రహ్మముని ఆశ్రయించుకోన ఉందని అన్నారు కదా స్వామీజీ అదే చెబుతున్నా బ్రహ్మమును ఆశ్రయించుకోనుంది గాని. సంపూర్ణంగా సమస్తం బ్రహ్మమంతా మాయలేదు లేనే లేదు కింతు మరి ఎలా ఉంది ఏకదేశాక్ కింతు అయితే ఎట్లా ఉంది అంతటా లేదు కృత్సనం సమస్తం బ్రహ్మవృత్తి సా శక్తి నా ఈ శక్తి బ్రహ్మమైనంతా ఆశ్రయించుకొని లేదు సార్ కింద మరి ఎలా ఉంది ఏకదేశాక్ ఒక భాగాన్ని ఆశ్రయించుకొని ఉంది ఒక భాగాన్ని ఆశ్రయించుకొని ఉంది అంటే వీళ్ళు ఏది చెప్తే మనం నమ్మాలా నమ్ముతాం ఎందుకంటే మనకు ప్రమాణ ఆసక్తి ఉంది శాస్త్రం అంటే మనకు ప్రాణం అందువల్ల మనం నమ్ముతాం కేవలం శాస్త్రం నమ్మేవాడికి కాదు ఇది చెప్పాలి అప్పుడు ఇతర మతాల లాంటిది అయిపోతుంది ఇది బిలీఫ్ సిస్టమ్ అయిపో కాదు శాస్త్రాన్ని నమ్మని వాడిని కూడా కన్విన్స్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు ఆ దృష్టితోనే పోతుంది శాస్త్రం ఎప్పుడు నమ్మేవాడి ఏదని నమ్ముతాడు దేవుడు ఆడు కూర్చొని తయారు చేసే వాడు నమ్ముతున్నాడు ఏడు రోజులు చేసేయంటే నమ్ముతున్నాడు అది కాదు ఐ బిలీఫ్ సిస్టమ్ నాన్ సెన్స్ వేదం దానికి అవకాశం లేదు ఉపనిషత్తులలో దానికి అవకాశం లేదు ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఒకవేళ బ్రహ్మమును సమస్తం కృత్సనం సమస్తం ఆశ్రయించేసింది అనుకోండి మాయా ఇంకా బ్రహ్మ ఎక్కడ ఉండడు అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా ఏమంటాడు తెలుసా మాయేవ ఇదం సర్వం ఆసీద్ సృష్టి హోరా పో ఎప్పుడైతే బ్రహ్మమును ఆశ్రయించేసిందో ఉంటే బ్రహ్మమన్నా ఉండాలా లేకపోతే మాయ అన్నా ఉండాలి సంపూర్ణంగా బ్రహ్మమును ఆశ్రయించేసిన తర్వాత ఇక మాయే ఉంది కానీ బ్రహ్మము నాయ హయ్ నాయ ఇప్పుడు నువ్వు ఇంక బ్రహ్మానుభవం బ్రహ్మానుభూతి మోక్షం ఏముంది సార్ ఇంక చింతకాయ అసలు బ్రహ్మమే లేడు ఇంక ఎవరికోసం నువ్వు చేసేది బ్రహ్మదర్శనం కావాలి నాకు ఇంకేం దర్శనం బ్రహ్మమే లేడు కారణం మాయ ఆశ్రయించేసేది పూర్ణం కృష్ణం అది ప్రాబ్లం ఒకవేళ కాదండి ఒక భాగాన్ని ఆశ్రయించిందండి మీతో అది అట్లాగే ఉంది అసలు యదార్థం అదే కానీ దాంట్లో కూడా ఉంది పూర్వపక్షం ఒక భాగాన్ని ఆశ్రయించిందంటే బ్రహ్మములో భాగాలున్నాయని నువ్వు ఒప్పుకుంటున్నావు సవయవం బ్రహ్మం సవయవం హీ హ్యాస్ లింప్స్ పో ఫినిష్ ఎప్పుడైతే అవయవాలతో బ్రహ్మం ఉందో ఇంతవరకు ఏం తెలుసుకున్నారు మీరు బ్రహ్మం నిరవయవం నిరవయవం కాబట్టే అది అనంతం సవయవం అయితే అంతమైపోద్దు కాబట్టి బ్రహ్మాన్ని పూర్ణంగా ఆశ్రయించుకొని ఉందా మాయా అయితే బ్రహ్మమే లేడు బ్రహ్మాన్ని ఒక భాగమే ఆశ్రయించుకొనుందా అని అంటే బ్రహ్మంలో భాగాలున్నాయని చెప్పాల్సి వస్తుంది బ్రహ్మాల్లో భాగం గనుకుంటే బ్రహ్మాన్ని సంపూర్ణంగా ఆశ్రయించుకుంటే బ్రహ్మం ఉండడం బ్రహ్మంలో ఒక భాగం గనక ఆశ్రయిస్తే రేపు లేకుండా పోతాడు ఈయనోడుకున్నా ్రహ్మహాని అమ్మోయ్ చూసారా ఎక్కడికి పోయిందో అందువల్ల ఒక భాగం అంటున్నావు కదా ఎట్లా సాధ్యం ఇది చూడండి దీనికి దృష్టాంతం ఏంటో తెలుసా మూడో లైన్ ఘటశక్తి యథా భూమౌ స్నిగ్ధ మృజ్జవ వర్తతే ఎంత అందమైనటువంటి నాయన భూమౌ భూమిలో ఏంటి ఇప్పుడు భూమి మనకి ఏం కనపడుతుంది ఘటాలే కదా మన గొడవ కుండలే కదా మనకు భూమౌట ఏంటో చెప్పండి ఘటానికి శక్తి ఏంటే మట్టే కదా కాదా ఉపాధాన కారణం నాయనా జగత్తుకు మాయ ఉపాధాన కారణం కుండకి మట్టి కదా కుమ్మరవే గుమ్మరి నిమిత్త కారణం అవుతాడు మట్టి కదా ఉపాధాన కారణం మెటీరియల్ కాస్ అది భూమౌ యథా భూమౌ ఘటశక్తి స్నిగ్ధ మృది ఏవ స్నిగ్ధ మృది ఏవ అయితే స్వామీజీ ఈ కుండకి జగత్కి మాయక శక్తి మాయాశక్తి జగత్కి కారణంగా ఉంది కుండకి మృతిశక్తి కదా అయితే స్వామిజీ మృత్ ఏదైతే ఉందో భూమి దాంట్లో ఉండే ఆ భూమిలో నుంచి ఎక్కడి నుంచైనా కుండను తయారు చేసే అవకాశం ఉందా అన్నాడనుకోండి రాళ్ల నుంచి చేయమంటాం ఇసుక నుంచి చేయమంటాం ఇసుక నుంచి చేస్తాడా చేయలేడు రాళ్ల నుంచి చేస్తాడా చేయలేడు గురకరాళ్ళు తీసుకొచ్చి చేస్తాం చేయకుండా చేయమంటాం అయ్యా అంతా భూమే చూడండి రాళ్ళు గులకరాళ్ళు ఇసుక అంత కలిసి భూమి కానీ కుండ ఎక్కడి నుంచి వస్తుందంటే స్నిగ్ధ మృది స్నిగ్ధ మెత్తనైనటువంటి మురుది మట్టి మెత్తనైన మట్టి నుంచే కుండ తయారు చేస్తారు మెత్తనైన మట్టి నుంచే కుండ తయారు చేస్తారు అర్థం కాదా మెత్తనైన మట్టి అంటే ఏంది బంకమన్ను సార్ మొత్తం బంకమన్నే ఉందా భూమి అంతా మకమనేనా ఇంకా బంకమన్నే భూమి అంతా ఉంటే సికింద్రాబాద్ నుంచి మన శృతి మందిరానికి వచ్చేది ఎట్లా కాలు పెడతా ఉంటావు వెనకపోతూ ఉంటుంది నువ్వు కాలు పెడతా ఉంటావు అది జారిపోతూ ఉంటుంది కాలు పెడతా ఉంటావు జారిపోతూ ఉంటుంది జారిలాగా నువ్వు ఎట్లొస్తావు ముందుకి అంతా బంకమన్ను అయితే కష్టం బంకమన్ను అక్కడక్కడ ఉంటుంది అందుకని కుంబరి కూడా వాడింటి చుట్టూ మట్టి ఉండిన బంకమన్ను ఎక్కడైతే ఉందో ఏ చెరువు దగ్గర ఉందో అక్కడుందో ఇక్కడ ఉందో నది తెరాల్లో ఉందో అక్కడికి వెళ్ళి క్లియర్గా బంకమన్ను తెచ్చుకుంటాడు కాబట్టి మట్టి అయినా కుండ తయారు కావడానికి కావలసిన ఉపాదానం స్నిగ్ధం మృది మెత్తనైనటువంటిది అంతటా ఉండదు ఒక చోటే ఉంటుంది దాంట్లో నుంచి కుండ తయారవుతుంది ఎనీ డౌట్ జగత్తు తయారు కావడానికి కారణమైనటువంటి నిమిత్త ఉపాదాన కారణం ఏది మాయా అది కూడా మట్టిలో అంతటా బంకము ఎట్లాగైతే లేదో ఉన్నదంతా మట్టి అంతేగాని మట్టికి భాగాలు ఎక్కడ ఉన్నాయి లేవు నిర్వయం కదా అది కూడా దాంట్లో భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు సరే అది వేరే విషయం కానీ ఎట్లాగైతే ఈ బంకమన్ను మట్టిలో ఒక భాగంలో మాత్రమే ఉందే అంతా మట్టి అయినా ఒక భాగంలో మాత్రమే బంకమన్ను ఉంది ఆ బంకమన్నుతోనే కుండలు తయారవుతున్నాయి మట్టి పాత్రలు తయారవుతున్నాయి కాబట్టి బ్రహ్మములో కూడాను అంతా బ్రహ్మమే అయినా అందులో ఒక పార్ట్ అంటే ఇదిగో ఈ బంకమన్ను నుంచి మాత్రమే మట్టి పాత్రలు వచ్చినట్టుగా కుండలు వచ్చినట్టుగా బ్రహ్మంలో ఒక పార్ట్ మాత్రమే మాయ దాన్ని ఆశ్రయించుకొని ఉంది ఆ మాయ కారణంగా మాయామయమైనటువంటి జగత్తు ఆవిర్భవిస్తూ ఉంది కనుక అంతటా బ్రహ్మం అంతా అది ఆశ్రయించి ఉంది అనేది నిషేధం కోటేశ్వరుడు నిరోధించబడింది ఇట్ ఇస్ నెగెటెడ్ టోటలీ రెఫ్టెడ్ అవునా అందువల్ల నీకు బ్రహ్మం ఉంది నువ్వు ధ్యానం చేయడానికి దీనివల్ల బ్రహ్మం లేకుండా పోలేదు కాబట్టి ఇప్పుడు ఒక ఒక పాయింట్ వచ్చి కూర్చుంది మనకు స్వామీజీ ఒక దేశంలో అనడమే ఇప్పుడు పాయింట్ స్వామీజీ ఆకాశం వాళ్ళని ఏమైతే అన్నామో అదే కదా ఇప్పుడు మనకు వచ్చిన బాధ మాత్రం సృష్టిలోనే ఆకాశం వచ్చింది అన్నారు కదా ఒక భాగంలో అంటే మళ్ళీ ఎక్కడ ఆకాశం ఉండి ఉండాలా లేకపోతే భాగం ఎట్లా వస్తుంది దీనికి మీకు రెండు అక్షరాలతో ఒక పదం చెప్పున్నాను గతంలో అది అదే ఇక్కడ ఏకదేశాగం ఏంటండి నిజమా అంశ ఉందా నేను అనుకున్న రాలా అంశ ఇవ అంశ అంశ ఇవ అది ఒరిజినల్ అంశ కాదు దాంట్లో ఒక భాగంగా లేదు ఎక్కడ ఎందుకంటే బ్రహ్మ నిరవయవం గనక ఇది కల్పితం సార్ కల్పిత ప్రదేశం యాక్చువల్గా స్పేస్ లేదు అక్కడ ఏది సృష్టికి ముందు స్పేస్ లేదు అవగాహన చేసుకోవడానికి కల్పిత ప్రదేశం ఆరోపించబడింది ఇది అంశ ఇవ ఇవ్ దో ఇవ్ దో కాబట్టి నిరవయవం గనక నిర్గుణం గనక అనంతమైంది బ్రహ్మం గనుక దానికన్నా వేరే ఒక అంశం ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి ఇది దాన్ని ఆశ్రయించుకొని ఉండినా దీని చేత అది కలుషితం కాలేదు గనక అసంగోహ్యయం పురుష అయం పురుష అసంగ అనటాచ్డ్ దేనితో సంగత్వం లేదు ఏది బ్రహ్మం దాన్ని నువ్వు పొందుతావు కాదు నీ అనుభూతి కూడా అది అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపున పునఃపున ఎప్పుడు సృష్టికి ముందు అసంగమే సృష్టి జరిగిన తర్వాత కూడా నేను సంగమైనటువంటి బ్రహ్మమే సచిదానందరూపోహం అహం ఏవ్యయ అహం ఏవ అహం అవ్యయ నశించినటువంటి అమృత స్వరూపమైనటువంటి నేను నేనే రెండో వస్తువు ఉండడానికి అవకాశం లేదు కనుక ఏకమేవ అద్వితీయం అంశ ఇవ కాబట్టి బంకమన్ను ఎప్పుడైతే ఉందో ఘటమును పుట్టించేటువంటి శక్తి బంకమన్నులో ఉంది మట్టిలో అంతా లేదు జగత్తును తయారు చేసేటువంటి శక్తి ఉపాదాన కారణంగా మాయకు ఉంది బంక మన్ను మట్టి అంతా లేదు అట్లాగే మాయ కూడా బ్రహ్మమంతా లేదు ఒక అంతవరకే ఏకదేశాక్ ఎందుకంటే బ్రహ్మము నిరవయం అన్నప్పుడు నైనా ఇది కూడా అర్థం చేసుకోండి నిరవయం అన్నప్పుడు అదే గనక అవయవం అని కనుక అన్నామంటే మళ్ళీ అణువులు ఐటమ్స్ మాలిక్యూల్స్ ఇవన్నీ రావాలి అవి వస్తేనే నీకు పార్ట్స్ వస్తాయి డిఫరెంట్ పార్ట్స్గా చెప్పాలంటే మళ్ళీ అవన్నీ రావాలా కాబట్టి బ్రహ్మంలో అణువులు ఉండడానికి లేదు మాలిక్యూల్స్ ఉండడానికి లేదు పార్టికల్స్ ఉండడానికి లేదు ఏవి ఉండడానికి లేదు అది ఏకమేవా అద్వితీయం కనుక అసంగోహ్యయం పురుష అస్పర్శ అది మనం చెప్పారు చూసారా అస్పర్శ అంటచ్ తను ఏకమేవా అద్వితీయం కనుక దేర్ ఇంతవరకు వచ్చి క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా విని మీరేమనుకుంటారు తెలుసా ఏదో చెప్తాను స్వామీజీ నిజమ కాదు అందుకని పాదోష సర్వాభూతాన్ని శృతి ప్రమాణం సార్ నీ మాటలే సరిపో శృతి కావాలి ప్రమాణం కావాలి తుగో ప్రమాణం సర్వభూతాన్ని అశ్య పాద ఫస్ట్ లైన్ ఫిఫ్టీ ఫైవ్స్లో ఒక సర్వాభూతాన్ని అస్య పాద అస్య అంటే సత బ్రహ్మణ ఆ సత్పదార్థం ఏదైతే ఉందో ఏకమేవో బ్రహ్మ అదే అస్య పాద చూచారా ఇది కేవలం విద్యార్థి క్రియేట్ చేసింది కాదు మీకు అర్థమైందే శాస్త్ర ప్రమాణమే ఎట్లుంది ప్రమాకరణం ప్రమాణం ప్రమా జ్ఞానం దాన్ని కలిగించేది ప్రమాణం అది శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంతే అందువల్ల నీకు శాస్త్రం ప్రమాణం చూసుకో ఇప్పుడు క్లియర్గా ఉంది అస్య పాద ఎవరు భూతాని సమస్త భూతాలు అస్య బ్రహ్మణ సత పాద ఏక పాద ఒక పాదం అర్థం కలి ఇప్పుడు అంటే మొత్తం మాయ ఆశ్రయించుకోలేదు ఒక పాదమే త్రిపాత్ అస్థి స్వయం ప్రభ త్రిపాత్ మిగతా మూడు పాదాలు ఏదైతే ఉందో స్వయం ప్రభ స్వప్రకాశ తనంతరం తాను దివ్యంగా ప్రకాశిస్తూ ఉంది అస్తి స్వయం ప్రభ అస్తి త్రిపాత్ ఒక్క పాదం మాత్రం ఇది ప్రమాణం కాదా ఎక్కడ ప్రమాణం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష విశ్వతో మృత్వ అత్యతిష్ట దశాంగుళం పురుష ఏదగం సర్వం యద్భూత్యం ఉదామృతేషాన ఎదన్నేనా ఏ తనస్ మహిమా అతోజ్యాయాగ్చ పూరుషో విశ్వాభూత విశ్వాభూత అయ్య పా విశ్వాభూత సర్వాభూత ప్రమాణం ఎట్ల సరే సర్వాభూత అస పాద ఆ బ్రహ్మము యొక్క ఏక పాదమే త్రిపాద్యామృతం దివి పురుష సూక్తం పాదోష విశ్వాభూతామృతం దివి పాదోర్వాభూతాన్ని త్రిపాదస్తి స్వయం ప్రభ స్వప్రకాశంగా ఉంది ఏమా ఏన్ అస్య మహిమ ఏ తావాన్ ఇదంతా కూడా అశ్ష్రహ్మణ మహిమ హిట్ ఈస్ హిస్ గ్లోరీ అద్భుతమైనటువంటి గ్లోరి ఇదంతా భగవంతుని యొక్క మహిమ భగవంతుని యొక్క వైభవం బ్రహ్మ యొక్క వైభవం చూడండి శ్లోక థర్డ్ లైన్ పాదశ విశ్వ సర్వాభూతాన్ని త్రిపాదస్తి స్వయం ప్రభ కాబట్టి మూడు పాదాలు ఎట్లా ఉంది త్రిపాద్ స్వే మహిముని తిష్టతి స్వే మహిముని తిష్టతి తన స్వయం ప్రభ కేవలం తన వైభవంలో తను ప్రకాశిస్తూ ఉంది ఇది ఈ విధంగా మూడు నాలుగు జాగ్రత్త ఇది మాయాడ్ లైన్ మాయా ఫోర్త్ లైన్ ఇది మాయా ఏకదేశ వృత్తిత్వం ఇది మాయా ఏకదేశం ఇది నాయన మాయ ఒక భాగాన్ని ఆశ్రయించి ఉంది ఏకదేశాక్ అన్నాడు కదా ఇంతకుముందు ఏకదేశ వృత్తిత్వం కాబట్టి మాయ అనేటువంటిది ఒకదాన్ని మాత్రం ఒక ఒక భాగాన్ని మాత్రమే ఆశ్రయించుకొని అంటే బ్రహ్మమును సంపూర్ణంగా ఆశ్రయించలేదు అర్థం ఇది వదతి శృతి శృతి వేదం వదతి వేదం కూడా ఇదే చెబుతూ కాబట్టి పురుష సోక్తంలో ఇది ఉంది సేమ్ ఇదే మంత్రం పాదోష అక్కడ పాదోష విశ్వభూతాన్ని త్రిపాదశ్యామృత దివి కానీ చాందోగ్యోపనిషత్తులో మూడో అధ్యాయంలో చాందోగ్యంలో ఇప్పుడు మన సదైవ స్వామి యజమాకి రాసి ఇది సిక్స్త్ చాప్టర్ కానీ థర్డ్ చాప్టర్కి పోయి కనుక చూస్తే అక్కడ సేమ్ ఇదే ఉంది పాదోష్య సర్వభూతాన్ని త్రిపాదస్తి స్వయం ప్రభ అని చాందోగ్యంలో ఉంది కాబట్టి చాందోగ్యంలోనూ ప్లీజ్ అట్లాగే పురుష సూక్తంలోను ఈ విషయమే ప్రమాణంగా అంగీకరించడం జరిగింది కాబట్టి ఏది మనం ఎందుకని కదా ఆచార్యుల వారిని శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం శృతి ఉండాలా స్మృతి ఉండాలా కదా శృతులంటే ఏంటి అపౌరుషేయాలు వేదాలు అది శృతి స్మృతి అంటే ఏమిటి స్మృతిని అనుసరించి రాసేటువంటివి దానికి భిన్నం కాకుండా ఉండాలి అందుకని స్మృతి కూడా మనకు అంగీకారమే నెక్స్ట్ స్మృతి ఏం చెప్తూ ఉంది విష్టవ్యాహమి శేనస్తితో జగత్ ఇది కృష్ణోర్జునాయా జగతస్త్క దేశతాం అయిపోయే ఇప్పుడు అది వేదం చాంద్రోగ్య పరిషత్తు కానీ లేదా పురుష సూక్తం కానీ వేదం ప్రమాణాన్ని కూడా ఇచ్చాడు ఏకదేశాకని ఏకదేశ వృత్తిత్వం బ్రహ్మణ ఏది మాయా మాయా ఏకదేశ వృత్తిత్వం బ్రహ్మణ సతహ ఇది క్లియర్ మరి స్మృతులు స్మృతి అంటే ఏంటి ఆప్తవాక్యం స్మృతి అనేది ఆప్తవాక్యం అంటే శృతి సిద్ధాంతాన్ని ఎవరైతే జీర్ణం చేసుకొని ఉండారో అటువంటి మహాత్ములు తన హృదయంలో నుంచి సత్యాన్ని చెప్పడం అనేటువంటిది ఆప్తవాక్యం అదే స్మృతి కాబట్టి పురాణాలు భగవద్గీత ఈవెన్ భగవద్గీత కూడా స్మృతే ఎందువల్ల వేదం కాదు బ్రహ్మ కూడా స్మృతిలే ఎందుకని వేదం కాదు కానీ వేదంలో ఉండే విషయానికి భిన్నం కాదు అందువల్ల స్మృతి ఆమోదోగ్యం మనకందరికీ కూడాను అంగీకారం కాబట్టి ఇంతవరకు నేను శృతిని గురించి చెప్పాను కనుక ఇదిగో నేను స్మృతి చెప్తున్నా ఏమి స్మృతి భగవద్గీత ఫస్ట్ టూ లైన్స్ భగవద్గీత కదా విష్టవ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ ఇదిగో ఫస్ట్ లైన్ ఇదం కృత్స్నం జగత్ ఫస్ట్ లైన్ ఇదం కృత్స్నం ఈ సమస్తమైనటువంటి జగత్ ప్రపంచం ఏదైతే ఉందో సెకండ్ లైన్ చివర ఇదం కృత్సనం జగత్ అది అన్వయం ఇదం కృత్సనం జగత్ అహం నేను ఇక్కడ విష్టభ్యాహం అహం నేను ఏక అంశేనా ఒక అంశము చేతనే నాలో ఏక దేశాక్ ఒక అంశము చేతనే విష్టభ్య వ్యాపించి ఈ జగత్తనంతా ఈ సమస్త జగత్తుని నాలోని ఒక అంశము చేతనే నేను వ్యాపించి స్థిత అర్జున ఉన్నాను అట్లా కాబట్టి ఈ ప్రపంచమంతా భగవంతుడైతే ఈ ప్రపంచం మార్పు చెందుతూ ఉంది కనుక భగవంతుడు కూడా మార్పు చెందేవాడు అవుతాడు ఈ ప్రపంచం నశించిపోతూ ఉంది కనుక భగవంతుడు నశించేవాడై ఉంటాడు కాబట్టి ఈ జగత్తు ఇలా ఉండడానికి కారణమైనటువంటి నేను ఒక అంశం చేతనే ఇందులో నిలబడి ఉన్నాను కనుక ఈ జగత్తంతా కూడాను నాలోని ఒక పాదమే ఇదే మిగతా త్రిపాదశ అమృతం దివి స్వయం ప్రభ స్వప్రకాశ అని ఇది ఏకాంశేన స్థిత ఒక అంశం చేతనే నేనున్నాయన వ్యాపించి విష్టభ్య అని ఇది ఈ విధంగా కృష్ణ అర్జునాయ ఆహా కృష్ణ అర్జునాయ ఆహా శ్రీకృష్ణ పరమాత్మ పార్థుడు పుణ్యం కొద్దీ అర్జునుడికి ఆహా చెప్పడం జరిగింది ఏమని చెప్తున్నాడు జగతస్త్ ఏకేశం జగత అస్తు ఏకదేశాం బ్రహ్మణ కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది బ్రహ్మములో ఒక భాగముల కనిపిస్తూ ఉందే గాని మూడు భాగాలు అతీతంగా తన స్వరూపంలోనే ఉంది సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట వికారావర్తి ఛాస్తి శృతి సూత్ర కుతోర్వచ కాబట్టి యథావానస్య మహిమ అత జాయ పురుష ఇప్పుడు శృతి ప్రమాణం అందిపోయింది మీకు వేదం చాందోగ్యము పురుష సూక్తం స్మృతి ప్రమాణం అందింది ఎందుకంటే భగవద్గీత ఇది కూడా ఎటువంటి క్రిటికల్ కండిషన్లో చెప్తాడో తెలుసా భగవద్గీత చదన భగవద్గీతలో కూడా రాశారు ఇది ఎక్కడొస్తుంది ఇది విభూతి యోగంలో వస్తుంది విభూత యోగంలో ఎక్కడ వస్తుంది విభూతి యోగంలో ఇది లాస్ట్ శ్లోక ఇష్టభ్యాహ ఇదం కృత్సనం ఏకాంశ స్థితో జగత్ అనేది లాస్ట్ శ్లోక అంటే ఆయన విభూతులన్నీ చెప్పిన తర్వాత అర్జున నేను ఇక్కడ ఇలా ఉన్నాను అక్కడలా ఉన్నాను ఇక్కడలా ఉన్నాను ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ మై గ్లోరీస్ ఏతావాన శిమ అదే అని చెప్పిన తర్వాత ఫైనల్గా అంటాడు అర్జున ఇవన్నీ తెలుసుకొని మాత్రం ఏంటా ఎందుకని ఇవంతా రాత్రిలో వన్ ఫోర్తే కదా అంటే దాని అర్థం ఇది మీనింగ్లెస్ అని కాదు ఇవి తెలుసుకోవడం వల్ల వన్ ఫోర్త్ ఇలా ఉంటే టోటల్ ఎట్లా ఉంటుంది కదా టోటల్ ఎలా ఉంటుంది అది ఆసక్తిని కలిగించడానికి కాబట్టి కేవలం ఒక పాదం ఇష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంశన స్థితో జగత్ ఒక అంశం చేత నేను అంతా వ్యాపించను ఆయన కాబట్టి ఇదంతా నువ్వు తెలుసుకున్నా కూడా నన్ను పూర్ణంగా తెలుసుకున్నట్టు కానీ కాదు ఎందుకని ఒక అంశం మాత్రమే జగత్ అంతా అందులో అది ఇది ఇది అది అని చెప్పుకుంటూ వచ్చాను నీకు విభూతులు ఇది జగత అస్తూ ఏకదేశతాం బ్రహ్మణ ఇది ఇప్పుడు చూడండి సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశ అంగుళం అన్ని ప్రమాణాలు ఇవి ఎంత ఇంకేం లేదు శృతి ప్రమాణం ఇప్పుడు చూడండి పరమేశ్వరుడు సభూమిం విశ్వతో వృత్వ ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీన్నంతా తానే ఆవరించి పరివ్యాప్తమై ఉండి ఇదిగో అతి తిష్టత దాని తరువాత టెన్ డిజిట్స్ పది అంగుళాలు ఇంకా ఉండాడని ఇది ఏమన్నంత అర్థమయ్యేది ఎందుకని అసలు విశ్వాన్ని గొలిచింది ఎవరు విశ్వాన్ని మెజర్ చేస్తే ఆ తర్వాత పది అంగుళాలు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నేను కేవలం విశ్వమే కాదు విశ్వానికన్నా అతి తిష్టది దాన్ని అతిక్రమించి ఉన్నాను అంటే దాని అర్థం ఏమిటి విశ్వం పరిమితం నాయన విశ్వం పరిమితం ఈ జగత్తు పరిమితం ఇది నామరూపాలతో ఉంది ఇది పరిమితం నేను పరిమితం కాదు ఇది నామరూపాలతో ఉంది నేను నామరూపాలలో లేను ఇది దేశత కాలత వస్తుత పరిచ్ఛిన్న ఇది లిమిటెడ్ దేశత కాలత వస్తుత పరిచ్ఛిన్న అహం దేశ వస్తున్న అన్లిమిటెడ్ కాబట్టి అనంతమైనటువంటి వాణ్ణి నేను నేనే గనక జగత్ అయితే ఇది అంతమైపోవద్దు కనుక నేను అంతమవుతాను కాదు నేను అనంతుణ్ణి అని చెప్పడం కోసమే కానీ ఇంకొక ఉద్దేశం కాదు అంటే కరెక్ట్గా పదంగుళాలు ఎవడు కూల్చాడు ఇదంతా వేద భాష ప్రామాణిక భాష అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రమాణ వైభవం ఇదంతా కూడాను అత్యతిష్ట దశాంగుళం కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి యాభై ఐదు యాభై ఆరు యాభై ఈ మూడు ఈ మూడిట్లో చూడండి మొదటి దాంట్లో యాభై ఐదులో ఏంటి పాదోస్య విశ్వాభూతాని విశ్వాభూతాన్ని అశ్య పాద ఒక పాదమే మళ్ళీ యాభై ఆరుకు వస్తే గీత దగ్గరికి ఏకాంశేన స్థితో జగత్ ఒక ఉన్నాను అదే ఒక పాదం అంటే ఇక్కడికి వస్తే అత్యతిష్ట దశాంగులం దీనికి మించి దశాంగులం నేనున్నాను అని అంటే ఇదే కాదు దీనికి మించి కూడా ఇది ఒక పార్ట్లో ఇది కనపడతా ఉంది అంతే అని ఇది ఒక అందమైన మాట వికారావర్తి చ అత్ర అస్తి వికారావర్తి అంటే వికార నాయన ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్రం బ్రహ్మసూత్రం ఇది నాయన చాలా వికార అంటే వికారమునందు మార్పునందు వికారం అంటే మార్పు చెందుడం కదా మాడిఫికేషన్ ఈ ప్రపంచంలో అన్ని మార్పు చెందుతూ ఉంటాయి కాదు వికార ఈ వికారమున్నందు అవర్తిత అవర్తితా. అవర్తిచ వికార అవర్తిచ వికార ఎక్కడైతే ఇది మార్పు చెందుతూ ఉందో ఈ మార్పుల ఎందు అవర్తిచ అక్కడ వర్తించినటువంటి అంటే మార్పులకు లోను కాకుండా అర్థం అవుతుంది పరిణామం చెందుతున్న అన్ని దానికి లొంగకుండా వికార అవర్తిచ అత్ర అస్థి కాబట్టి ఇవన్నీ మార్పు చెందుతూ ఉండినా అది మారకుండా ఉంది వికార వికారావర్తి చీ స్థితి మాహా బ్రహ్మసూత్రాల్లో ప్లీజ్ బ్రహ్మసూత్రాల్లో బ్రహ్మసూత్రాలు ఎన్ని పాదాలు ఎన్ని అధ్యాయాలు నాలుగు అధ్యాయాలు కదా నాలుగో అధ్యాయంలో చివర ఎండింగ్ పాయింట్లో వస్తుంది ఇది వికారావర్తి చా అయ్యా ఇదంతా మార్పు చెందుతూ ఉండినా తథాహి స్థితిం ఆహ తన స్థితి ఏ మార్పు లేకుండా ఇది సూత్రం అంతే వికారావర్తి చథాహి స్థితిమాహా అది సూత్రం కాబట్టి ఇదంతా మార్పు చెందుతూ ఉండినా అర్థమవుతుంది ఇప్పుడు తనలో ఏ మార్పు లేకుండా ఉంది ఎందుకని అందులో ఒక అంశమే గాని తన పూర్ణ స్వరూపం త్రిపాదశ అమృతం దివి ఇది ఇది ఇది లాస్ట్లో జగద్వ్యాపార అధికరణం మీ చెప్పుడే అధికరణం శాస్త్ర యోనిత్వాధికరణం ఇవన్నీ చెప్పాను కదా మీకు మర్చిపోయారా అట్లాగే చివరిలో వస్తుంది ఇది కాబట్టి జగత్ ఏదైతే ఉందో దీని వ్యాపారం ఏమి నడుస్తుంది జగద్ వ్యాపార అధికరణం జగద్వ్యాపార అధికరణం దాంట్లో ఉంది ఈ సూత్రం వికారావర్తిచ ప్లీజ్ వికారావర్తిచ తథాహి స్థితి ఆహా ఆహా అది ఉన్నది అని చెప్పబడింది కదా అంతా అన్ని మారుతూ ఉండినా తనలో ఏ విధంగా మార్పు లేకుండా ఉంది కాబట్టి ఇప్పుడు అంశాలు ఏదంటారా ఉందే బ్రహ్మంలో ఇవా ఉన్నట్టుకుందే గాని బ్రహ్మ పూర్ణం గనక అంశం ఉండేందుకు అవకాశం లేదు నిరంశేప్యంశమాషయోత్తరం బ్రూతే శ్రుతి శ్రోతృహి తైషిణీ ఇప్పుడు చెప్తున్నాడు నిరంసేపీ అంశం ఆరోప్య ఇప్పుడు బ్రహ్మంలో అంశం అవు కదా నిరవయవం కదా ఇప్పుడు ఒక భాగం అంటే అవయవం అలా కాల బ్రహ్మం పూర్ణం కదనాయన పూర్ణ బ్రహ్మ పూర్ణబోధ బ్రహ్మం ఇప్పుడైతే పూర్ణము ఆయన జ్ఞానం కూడా పూర్ణ జ్ఞానం పూర్ణబోధోహం సదాందూర్ణ ప్రత్యహం ప్రగళిత సత్యగణం శ్రుత్యంత శోటి ప్రకటి బ్రహ్మాహం నిత్యోహం అభయోహం అద్భుతాత్మాహం పూర్ణబోధోహం సదానంద పూర్ణ బ్రహ్మ పూర్ణ బ్రహ్మస్వరూపం ఎప్పుడైతే ఉందో పూర్ణ జ్ఞానం అది పూర్ణ బోధ బోధ అంటే జ్ఞానం అని మీకు తెలుసు కదా ఆత్మబోధ ఆత్మజ్ఞానము కాబట్టి జ్ఞానం కాబట్టి పూర్ణ బ్రహ్మము సంబంధించినటువంటి జ్ఞానం ఉండేటప్పుడు ఇంకా దాంట్లో అంశాలు ఎక్కడి నుంచి వస్తాయి పూర్ణములో బ్రహ్మము సద్వస్తువు ఉందో ఏకమేవో అద్వితీయం బ్రహ్మ జస్ట్ టూ మినిట్స్ చాలు బాగా శ్రద్ధగా అది నిరంసేపి ఫస్ట్ లైన్ నిరంసేపి అది అంశములు లేనిది నిర్రం నిరంసేపి నిరవయవమైనప్పటికీ కూడా దాంట్లో ఏ విధమైన అవయవాలు లేవు లింప్స్ లేవు అది పూర్ణ బ్రహ్మస్వరూపం అనంతం గనక నిరంశేపీ అంశం ఆరోప్య అంశం ఆరోప్య ంశే వేది పృచ్చతే పృచ్చత అంటే ఏం చెప్పాము కదా సమస్తంగా అంశే వాత్స్ అంశేస్ వేంశే అయ్యా బ్రహ్మమును ఆశ్రయించుకొని మాయ ఉందన్న ఇది వెరీ ఇంపార్టెంట్ బాగానండి ఇక్కడే క్లియర్ బ్రహ్మమును ఆశ్రయించుకొని మాయ ఉందన్నావు కదా కృత్స్నేవా పూర్ణంగా ఆశ్రయించుకొనుందా ఆల్రెడీ చెప్పేశాను నేను అంశేవా లేక ఒక భాగాన్ని మాత్రమే అది ఆశ్రయించుకొనుందా కృత్స్నే సేవ కృత్స్నేవా అంశేవా ఇతి అని పృచ్త ఎవడైతే ప్రశ్నిస్తూ ఉండాడో చూసారు ఇప్పుడు దేవుడు పురుపక్షి అయ్యా బ్రహ్మమునంతా ఆశ్రయించుకొని ఉందా కృత్స్నేవా అంశేవా పోని ఒక అంశాన్ని ఒక భాగాన్ని మాత్రం ఏకదేశాక ఆశ్రయించుకొని ఉందా క్లియర్గా చెప్పండి సార్ అని వాడు అడుగుతుంటే వాడి ఉద్దేశం ఏందో తెలుసు నాయన క్రిస్తునేవా నాయనా కంప్లీట్గా సమస్తాన్ని ఆశ్రయించుకొని ఉంది అయితే బ్రహ్మం లేడు సార్ ఏక భాగం నాయన అయితే అంశాలున్నాయి సార్ నిర్వయ్ సార్ నిరవయ్యమైనటువంటి వాడు అనంతమయ్యేది అవకాశం లేదు సార్ అనంతమైనటువంటి అనంతం కానివాడు పూర్ణ బ్రహ్మ కాలేడు సార్ పూర్ణ బ్రహ్మ కాకపోతే నాకు మోక్షం లేదు సార్ పూర్ణం ఉంటేనే నాకు మోక్షం సార్ నేను పూర్ణమే కోరుకుంటున్నాను సార్ కదా అని ఎవడైతే అడుగుతున్నాడో ఏమని ఇది పూర్ణములు ఆశ్రయించుకొని ఉందే ఆక్రమించుకొనుందే మాయ లేక ఏకదేశాగ్ ఒక భాగంలో ఆశ్రయించుకోనుందా అని అడుగుతున్నాడే పృచ్తహ ఎవడైతే క్వశ్చన్ చేస్తున్నాడో తద్భాషోత్తరం బ్రూతే తద్భాషయా ఉత్తరం బ్రూతే తద్భాష వాడు ఏ భాషలైతే ప్రశ్నిస్తూ ఉన్నాడో ఆ భాషలోనే ఉత్తరం రిప్లై జవాబు బ్రూతే వడి చెప్పడం జరుగుతా ఉన్నా వాడు ఏదైతే చెబుతున్నాడో అదే ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి పూర్ణమా పూర్ణమేరా మరి అంశండేంటి ఆరోప్య పూర్ణం అపి అది నిరంసేపీ అయ్యా సార్ వినండి కృత్సేంసేబియా అన్నావు నువ్వు అన్న పాయింటే పట్టుకొని ఉన్నాను నేను అది పూర్ణమా అంశ అంటున్నావు రెండు చెప్తాను నేను కృష్ణం కృష్ణం అంశేవా ఎస్ కృత్సనం పూర్ణం అంటే అంశాలు ఉండకూడదు లేదు నిర్రంసేపి అంశ మరి బాగాని ఏకదేశాక్ అంటున్నావి అవును ఏకదేశాక్ అది ఎట్లా వచ్చింది ఆరోప్య ఆరోప్య నిర్రంసేపి అంశం ఆరోప్య అంశములు లేని దానిలో అంశము ఆరోపించడం వలన అని నువ్వెట్లా చెప్తున్నావు నువ్వు అడిగావు కదా కృత్సనం అంశ అని అడిగావు కదా ఆయన కృత్సనం అని చెప్పడానికి లేదు అది నిరంశ నువ్వు అంటున్నావు గనక అందుకని నిరంశేపీ అది అవయవాలు లేనిదైనా నువ్వు అడుగుతున్నావు గనక నీ స్టాండ్ పాయింట్లో నువ్వు ఏ విధంగా అడుగుతున్నావు అలాగే చెప్పాలి గనక తద్భాషయా ఉత్తరం బుడితే తద్భాషయా అదే భాషలో అదే లాంగ్వేజ్లో అలాగే తద్భాషయ ఉత్తరం బ్రూతే ఉత్తరం బ్రూతే ఉత్తరం చెప్పింది ఎవరు సార్ శ్రోతృహితైషిణీ శృతి వాట్ ఇస్ వండర్ఫుల్ శ్రోతృహితైషిణి అంటే శ్రోతృహితాయ బ్రూతే శ్రోత్రులంటే ఎవడు వినేవాడు శ్రోత శ్రోత్రు అంటే శ్రోత కాబట్టి శ్రోతృ హితైషిణి హితైషిణి హితం అది ప్రేయస్సు కాదు శ్రేయస్సు అందువల్ల అందరికీ సంబంధించింది ఎందుకని అందరికీ మోక్షమే ఏకైక వాంఛ పరమ పురుషార్థం మోక్షమే గనక అందరినీ దృష్టిలో పెట్టుకొని శృతిమాత వేదమాత కేవలం ఒక తల్లి నలుగురి బిడ్డలుంటే ఆమె వడ్డించేటప్పుడే ఆమె గరిట అటు ఇటు కదరడంలో తెలుస్తుంది భేదం కానీ శృతి మాత్రమా శ్రోతృహితైషిని వినే ప్రతి వాణ్ణి ఉద్ధరించాలి అనేటువంటి విశాలమైనటువంటి హృదయం ప్రేమపూరిత హృదయం వేద మాతకు ఉంది గనక శ్రోతృహితైషిణి ఉత్తరం తద్భాషయ బురుతే శృతి వేదము అదే భాషలో చెబుతూ ఉంది నాయన కాబట్టి ఇప్పుడు నీకు అర్థమైపోయింది ఒక్కటే జస్ట్లిస్ బ్రహ్మము పూర్ణం మాయ ఆశ్రయించుకొని ఉంది కొండ తయారు చేయడానికి బంకమన్ను ఎట్లాగేదో ఒక భాగంలో ఉందో దృష్టాంతం ఏకదేశం ఏకదేశీయం అట్లాగే ఉంది వాస్తవంగా చూస్తే బ్రహ్మము పూర్ణం నిరంశే నిరంశ అది నిరంశేపి అంశం ఆరోప్య కానీ ఏదో ఒక కాలంలో నువ్వు ఇలా ఉండినా నువ్వు నిద్రపోయినప్పుడు కళ కనిపించి రెండవ ప్రపంచం నీకు తెలిసినట్లుగా మాయా ప్రపంచం నీకు తెలుస్తుంది అర్థమవుతుంది మాయామయమో జగమంత అందువల్ల మమకారాలే బ్రతుకంత ఉన్నది చూడరు ఎవరైనా ఉన్నది చూడరు ఎవరైనా లేనిదే చూస్తారు ఎప్పుడైనా ఉన్నది రజు లేని సర్పం ఉన్నది బ్రహ్మము లేనిది జగము ఉన్నది బ్రహ్మము లేనిది జగము తెలిసేదెప్పుడు ఈ నిజము రామ రామ జయ రజ రామ రామ జయ సీతారాం అయిపోయింది ఉన్నది బ్రహ్మమే రెండవ వస్తువే లేదు అలా గోచరిస్తూ ఉంది మాయ మాయ గోచరిస్తుంది కనుక మాయా కార్యమైనటువంటి జగత్తు తెలుస్తూ ఉంది కానీ మాయకి జ్ఞానం లేదు మాయ ఈశ్వరుని ఆశ్ర భగవంతుని ఆశ్రయించి బ్రహ్మను ఆశ్రయించుకొని ఉంది ఆ ఎవరైతే ఆశ్రయం బ్రహ్మం లేకనే ఉన్నట్లుగా ఉన్నట్లేకనే ఉండేటువంటి ఈ మాయకి తద్వారా ఆవిర్భవించినటువంటి ఈ జగత్తులో బ్రహ్మము యొక్క ప్రమేయమే ఇది ఉండేందుకు అవకాశం లేదు అట్లాగనే ఆయన నిష్క్రియుడు గనక ఇక్కడ మనకు ఆర్డర్ కనపడతా నియతి అక్కడ ఈశ్వర బ్రహ్మములో ఈశ్వర స్వరూపం లేదు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ డౌట్స్ క్లియర్ అయిపోతాయి బ్రహ్మము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది మళ్ళీ ఈ మాయారూప జగత్తు స్టార్ట్ అయినప్పుడు మాయా ఉపాదాన కారణంగా నిమిత్త కారణమైనటువంటి జ్ఞానం ఈశ్వర మాయాతు ప్రకృతి విద్యాత్ మాయనంతు మహేశ్వరం అర్థమవుతుంది అందువల్ల ఈ జగత్ అంటే మాయతి అంతా ఏంటంటే ఇంత ఆర్డర్ ఎందుకుందో తెలుసా ఈశ్వర సర్వజ్ఞ సర్వేశ్వర విశ్వజ్ఞ విశ్వం సృజతి సర్వజ్ఞ సర్వం సృజతి కాబట్టి కొండలో ఉండేటువంటి జ్ఞానం కొండలో ఉండే ఉపాదానం మట్టి కానీ కొండలో ఉండే జ్ఞానం కుమ్మరి వాడికి సంబంధించింది కాబట్టి జగత్తులో ఉండేటువంటిది ఏది మీకు కనిపించినా ఇది ఉపాదానం మాయ కానీ కానీ ఉండే జ్ఞానం అంతా ఈశ్వరుడిది మాయ తొలిగితే ఈశ్వర దర్శనం ఈశ్వరుడు కూడా నీవేనని తెలిస్తే జీవీ జీవేశ్వరయో జీవేశ్వరయోహక్యం బ్రహ్మయేవ బ్రహ్మయ అర్థమవుతుందే ఇంకెక్కడ ఉంది అసలు సందేహం ఉంటే ఇది సందేహం అర్థమవుతుందే కనుక ఏ సందేహాలకు అవసరం లేదు ఉన్నది బ్రహ్మ ఒకటే ఇంకా అది మనమే అనేటువంటి ఈక్వేషన్ తత్వమసి అమ్రహస్మి ఈక్వేషన్ అర్థం కావాలా అర్థం చేసుకుంటూ వచ్చాం దీనికి అనుగుణంగా ఎక్కడ ఈ మాయాకార్యం ఏదైతే ఉందో ఉపాదానం అది మన మీద సోకకుండా నిమిత్తం మాత్రమే మన మనసులో ఉండాలి అర్థమవుతుందే మాయారూప ప్రపంచం కనిపిస్తూ ఆ మాయావి పరమేశ్వరుడు ఎవరో ఆయనే మన మనసులో ఉండాలి ఇది ధ్యానం ఏవా స్మరణ ఏవా సంకీర్తనం ఏవా నువ్వు స్మృతి భగవంతుణ్ణి స్మరిస్తావా ధ్యానిస్తావా సంకీర్తనం చేస్తావా పూజాం కరిషి పూజ ఏం చేసినా నీవు ఆ నిమిత్త కారణానికి అటాచ్ అయి ఉండవే కానీ ఉపాదానానికి కాదు ఇది మాయ కాబట్టి జగత్తు మాయా నీ దేహం మాయా జగత్తు మాయా నీ దేహం మాయా ఆ జగత్తులో సర్వజ్ఞ స్వరూపం సర్వేశ్వర ఏదైతే ఉందో అది సత్యం నీ దేహంలో ఏ ఆత్మ ఉందో అది సత్యం ఇది అది రెండు కావు ఘటాకాశము మఠాకాశము ఒక్కటే ఆ బల్బులో ఉండే విద్యుత్ శక్తి ఈ బల్బులో ఉండే విద్యుత్ శక్తి ఒక్కటే అందరిలో ఉండేటువంటి చైతన్యం ఒక్కటి చైతన్యం విన కించిన ఈ చైతన్యం కన్నా రెండో వస్తువు లేదు అహం చైతన్యం ఓ పూర్ణమదర్ణమి పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్యం శాంతి శాంతి